యహోవ నా కి నాకు లేమి కలుగదు అనే పాట పాడినాక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం వస్తా స్టార్ నీకు పాట యహోవనా కాబరి పాట వస్తాయి కదా యహోవ నాకాపరి మంచి కతో నడుకు యహన కాబరీ నాకు పచ్చిక గల చోద మంచి కతో నడుకు మరపుచి కఠినో తిరుగు చూ rabu isu danu karuna sadarichu mananapuchikathilo birugo to binadu rabu isu danu karuna sadarichu yehovana kapari నా లేదు పచ్చిక గల చూడ మంచికతో నడుపు నూనెతో నా తలను అభిషేకము చేయు నా హృదయము నీ కో చూడాలి నూనెతో నా నా హృదయమునే పొంగ చూహోన కాకులు పక్షిక దళికూ చిరకాలు ప్రభు మాతిరబోలో వాసే తో సంత సముద్రు చీరకాను ప్రభు మతి బోలో సముచేత సంత సముద్రి ఏ వన కా na tujh me ledu pachikagal chotna machikato dadpo yehovana tapadi na tujh me ledu pachikagal chotna machikato dadpo hallelujah మా వీరి వేసే మీకు వందా ప్రభావ ఈ యొక్క గడిచిన కాలం అంతా మీ మమ్మల్ని సురక్షితంగా కాపాడి సజీవు లెక్కలో నిలబెట్టిన మీ యొక్క సన్నిధి మమ్మల్ని నడిపించినారు ప్రభా ప్రభావ మీ యొక్క వాక్యాన్ని వినడానికి మాకెంతో ఆసక్తి ఉంది ప్రభావా మాతను మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ లోకం అనేకమైన స్థిల ప్రభా నిమగ్నమైంది కానీ మేము మీ యొక్క స్వరాన్ని వినడానికి మేము వచ్చినాం ప్రభా మా మాట్లాడండి మా జీవితాలు సరి చేయండి ప్రభా మా యొక్క జీవితాలు మీకు తిరిగి సంపూర్ణంగా సమర్పించుకుంటున్నాంనైనా వాటిని స్వీకరించమని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క సాయంత్రం సమయమేనైనా మీ యొక్క ప్రవచనాలు మేము ధ్యానిస్తున్నాం ప్రవ్వా క్రీస్తుని కూర్చిన సాక్ష్యం ప్రవచన సారం అని ప్రకటన గ్రంథంలో మేము చదువుతున్నాంనైనా ప్రతి ప్రవచనం యొక్క సారము మీ యొక్క సాక్ష్యమే ప్రవ్వా మేము ఇక్కడ నిలబడింది కూడా మీ గురించి సాక్ష్యాన్ని ప్రకటించడానికేనైనా మా జీవితమే మీ యొక్క నామానికి సాక్ష్యాన్ని ప్రకటించే దానికి ఉన్నది ప్రవ్వా కాబట్టి మమ్మల్ని అరీతిగా మీరు ఏర్పరచుకునేందుకు మీకు ఎంతో వదనాలు ఈ యొక్క సాయంత్రం సన్న ప్రవ్వా బూడల తీర్పు అనే అంశాన్ని ధ్యానిస్తున్నాము గత మూడు వారాల నుంచి మీరే మాకు సహాయకులు నడిపిస్తున్నందుకు మీకు ఎంతో వదనాలు ముఖ్యంగా ప్రవ్వా ఇందులో చిహ్నపరమైన ఆ యొక్క మేము ధ్యానిస్తుండగా మీ యొక్క ఆత్మీయ నడిపి దయచేయండి ముఖ్యంగా ప్రవ్వ మా యొక్క ఆత్మీయ నేతలను విప్పమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వా మీరు అరీతిగా చేయకపోతే మేమే మేము కూడా చూడలేము ఆయన మాంసపు కనులతో మేము చూస్తున్నాం కానీ అది పనికి రాంది ప్రభు మా యొక్క ఆత్మీయ నేత్రములతో వాటి మేము చూడాలి కాబట్టి వాటిని దీపమని ప్రార్థిస్తున్నాం మీ యొక్క పరులకపు దర్శనాలను మేము చూడాలని మీ యొక్క సింహాసనం మీద మీరు కూర్చుని అనేకమైన విషయాలని మీ బిడ్డలకి మీరు ఆజ్ఞాపిస్తున్న వాటిని మేం గ్రహించాలా ఈ క్షణము మేము మీ సన్నిధిలో ఉండమని విశ్వసిస్తున్నాం ఆయన గొడపిల్ల ఎక్కడికి వెళితే వారు అక్కడికి వెళ్లి అన్న వాక్యాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆ గుంపులను మేమున్నామని విశ్వసిస్తున్నాం కాబట్టి ఈ యొక్క వాక్యాలను గ్రహించినైనా వాటిని మేం స్వీకరించి మా జీవితాల అవలంబించుకోవడానికి సేపడండి ఆ రీతిగా మా యొక్క విశ్వాసాన్ని బలపరచండి అనుభవపూర్వకంగా వీటన్నింటినీ మేము అనేకలకు ప్రకటించాలా అటువంటి సేవా జీవితంలో మమ్మల్ని నడిపించి ఈ యొక్క కృపా భాగ్యాన్ని మాకందరికి అనుగ్రహించమని వచ్చిన ప్రతి బిడ్డని ఆశ్రయించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాం తండ్రి ఈరోజు పదహారవ తారీఖు మే రెండు వేల పదిహేడవ సంవత్సరం బాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా ఈ క్యాలెండర్ మనం ఉంటున్నది బబులోను కాలము అన్న దాన్ని సూచిస్తుంది క్రైస్తవ సంఘం ఈ రోజు బబులోను ప్రకృతి సహజంగా ఉందని చూస్తున్నారు కానీ ప్రభు మనకు ఎన్నిసార్లు వాటిని జ్ఞాపకం చేశాడు రెండో కొరితలు రాసిన పత్రికలు దాన్ని గమనించడం ఎన్ని పాతవి గినై ఇదిగో కృతవైన ఇంగ్లీష్ బైబుల్లో ఓల్డ్ థింగ్స్ హ్యావ్ పాస్డ్ అల్ థింగ్స్ హావ్ బికమ్ న్యూ అనుంది కాబట్టి ఇంగ్లీష్ కి తెలుగుకి చాలా తేడా ఉంది పాతవి గతించినై కృతవైనై అని తెలుగులో ఉంటే ఇంగ్లీష్ బైబుల్లో సమస్తము కృతవైనై అని ఆల్ థింగ్స్ హావ్ బికమ్ న్యూ కాబట్టి బైబుల్ ధ్యానాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు మన ప్రభుని సంతరక్ష స్వీకరించిన మనం అందరం ఈ యొక్క సత్యాన్ని గ్రహించాల పాతవి గతించినయి కాబట్టి పాత విధానాలు పాత ఆచారాలు మనం పాటించడానికి వీలేదు ఎందుకంటే అవి గతించిన మన పాత జీవితం కూడా గతించింది పాపపు జీవితం కూడా గతించింది మనము రక్షణ అనుభవంలో ఉన్నాము పరిశుద్ధ ఆత్మ అభిషేకం కలిగి జీవిస్తున్నాము కాబట్టి సమస్తం త్వత్తమైన ప్రతిదీ త్వరగా కనిపిస్తుంది ఎందుకంటే ఆయన ఆత్మ ద్వారా వాటిని మనకు బయలుపరుస్తాడు కాబట్టి కృతంగా ఉంటాయి పాతవి ప్రకృతి సహజంగా ఉంటే కొత్తవి ఆత్మీయంగా ఉంటాయి ఆత్మపరమైన అవగాహన మనకు అవసరం అందుకే పరశుధాత్మనిపి మనకు చాలా అవసరం పరిశుధాత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తాడు కాబట్టి సగం సత్యం సగం అబద్దం అంటే ప్రకృతి సహజమైంది ఈ లోకం అంతా అబద్దమైంది ఇది గతించుకోబోతుంది త్వరలో కాబట్టి ఇది అబద్దమైంది సత్యమైంది పర్లోక రాజ్యము మన ప్రభుత్వం నివసించేది కాబట్టి అది సత్యమైంది అటువంటి సంపూర్ణమైన సత్యంలోనికి ప్రభు మనల్ని నడిపించాలనుకుంటున్నాడు అందుకనే ఇక్కడ ధ్యానించే వాక్యాలన్నీ మెయిన్ స్ట్రీమ్ చర్చ్ మూవ్మెంట్ భిన్నంగా ఉంటాయి కొంత వినడము గ్రహించడము కష్టమే చాలా మంది పాస్టర్ చెప్తారు మీరు చెప్తున్నంత మట్టు మంచిగానే అనిపిస్తుంది కానీ మీరు ఏం చెప్తున్నారో మాకు అర్థం కావట్లేదు చూడండి మీరు చెప్తుంటే ఏదో మీరు కరెక్ట్ గానే ఏదో చెప్తున్నారు ఏదో అర్థమవుతున్నట్టు అనిపిస్తుంది కానీ మాకు జీర్ణం కావట్లేదు వయసు మళ్ళిన వాళ్ళు కూడా ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు కొంత కష్టం ఉంది వినడం నాకు అది కొంత అది జీర్ణించుకోవడం చాలా కష్టతరంగా ఉంటుంది ఎందుకంటే మన ప్రభుత్వ విషయాన్ని జ్ఞాపకం చేసిన నువ్వు ఎంత కాలమైనా గాని పాలు తాగే పసిపిల్ల దశలో ఉంటే ఆత్మీయ జీవితంలో వీటిని గ్రహించలేము కాబట్టి వయస్సు పెరిగే కొద్దీ ఆత్మలో కూడా మనము వృద్ధులగా లేక పెద్దల వయసుకి ఎదిగేటట్టు తయారు కావాలా ఆత్మీయ జీవితంలో ప్రకృతి సహజంగా మనం పెద్దవాళ్ళం అవుతున్నాం గాని ఆత్మీయంగా మనము పెద్దవాళ్ళం కావట్లేము అన్న విషయాన్ని పౌలు అక్కడ జ్ఞాపకం చేసింది కాబట్టి పసిపిల్లలకి అర్థం కావు ఖచ్చితంగా అదేసి మనము వాళ్ళ గురించి కించపరుస్తలేదు పసిపిల్లల్ని కూడా మనము చేయి పట్టుకు నడిపించాలి ఎందుకంటే మన ప్రభువే మనలందరినీ చేయిపట్టుకు నడిపించింది ఇంతకాలం చిన్న గొర్రే పిల్లలు నేను మెల్లగా నడుపుర్రె పిల్లలు నేను అని పాటవాడుతున్నాం మనం కాబట్టి మనమంతా గొర్రె పిల్లలము ఆయన మెల్లగా నడిపిస్తున్నాడు మనల్ని కాని కొన్నిసార్లు గొర్రెలు పరిగెత్తిపోతా ఉంటే ముందు మనం అంత పరిగెత్తడానికి వీల్లేదు ఈ సత్యాన్ని గ్రహించాక ఆయన నడిపించే విధానంగానే మనం పోవాలా వార్త మరియు గురించి ఎన్నిసార్లు జానించడం వార్త పరిగెత్తుతా ఉంది ఎక్కడెక్కడో పరిగెత్తుంది ఎక్కడెక్కడ పరిగెత్తుంది పక్కింటికి పరిగెత్తుంది ఎదంటికి పరిగెత్తుంది వస్తువులు తీసుకొచ్చుకుంటుంది ప్రభుకి ఏదో వడ్డీ తినిపించాలా ప్రభుని సంతోషపరచాలా ప్రభుకి ఆహారం పెట్టాలా ప్రకృతి సహజమైన తృప్తినివ్వాలా అన్న తపనలో ఆమె పరిగెత్తుంది గాని మరియా ఆయన కాళ్ల చెంత కూర్చొని ఆయన చెప్పే వాక్యాలు నేర్చుకోడానికి ప్రయాసపడుతుంది ఎప్పుడొస్తాడో ఈయన తిరిగి ప్రభు బోధకుడు ఎప్పుడు తిరిగి ఆయన ఇంతకాలం ఎక్కడెక్కడ ప్రాంతాలలో సేవ చేసిండో అవన్నింటినీ గ్రహించడానికి వరకు ఆమె ప్రయాసపడుతూ అక్కడ తన కాళ్ళ యొక్క కూర్చున్నప్పుడు ప్రభు అంటున్నాడు మార్తా నువ్వు అనేకమైన పనుల్లో అలసిపోతున్నావు మన జీవితాలు ఈరోజు మార్తా జీవితాల ఉన్నాయి అనేక పనులలో మనం అలసిపోతున్నావు ఉదయం నుంచి సాయంత్రం వరకు కానీ మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది కాబట్టి గత రెండు వారాల నుంచి బూరల తీర్పు అనే ప్రటన గ్రంథంలోని అంశాలని మనం ధ్యానించబోతుండగా వాటి యొక్క ఉపోద్ఘాతాన్ని ధ్యానిస్తున్నాం అది ఉపోద్ఘాతం అంటే ఒక రకంగా ఇంగ్లీష్ లో ఇంట్రొడక్షన్ అంటారు లేక ప్రీఫేస్ అంటారు లేక బేసిక్స్ ఫౌండేషన్ అంటాం బేసిక్స్ అంటాం బేసిక్ కాన్సెప్ట్స్ అవి అర్థం కాకుండా ప్రాణం గంధం ఎప్పటికీ అర్థం కాదు ఎన్నిసార్లు చేసినా మృగం అంటాం ఆ మృగాలు నిజమైన మృగాల వాటి వాటి రూపు వింత రకంగా ఉంటాయి మనకి నిజమైనయా ఇటువంటి అన్ని ప్రశ్నగానే ఉండిపోతాయి మనకి కాబట్టి అవన్నీ చిహ్నపరంగా చెప్పబడ్డాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం మనం ఈ రోజు ఇంకొక నేను అనుకుంట బహుశా ఈ రోజు కూడా దీర్ఘంగా వాటిని మనం ధ్యానిస్తాం ఎందుకంటే ఇన్ని పేజెస్ రాసుకున్నా ఇన్ని పేజెస్ ప్రింట్ తీసుకుని వచ్చాయి నేను వాటి చేయాలా చేస్తే గాని వస్తూ నాకు ఒక విషయం జ్ఞాపకం వచ్చింది ఈ లాస్ట్ త్రీ అంటే లాస్ట్ టూ వీక్స్ థర్డ్ వీక్ ఈ త్రీ వీక్స్ రికార్డింగ్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే నాకు అనిపిస్తున్న ఆ తలంపు ప్రవచనాలని అర్థం చేసుకోవాలంటే ఈ బేసిక్ కాన్సెప్ట్స్ అనేది చాలా ప్రాముఖ్యమైన ఇన్ని సంవత్సరాలు టూ థౌసండ్ నుంచి మనం ఇవి ధీరంగా ధ్యానిస్తున్నాం ఇన్ని సంవత్సరాలు ధ్యానించిన ఒక ఎత్తు అయితే ఈ లాస్ట్ త్రీ వీక్స్ నుంచి ధ్యానిస్తున్నా ఈ బేసిక్స్ బహు ప్రాముఖ్యమైనవి మనకి ఎందుకంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా అంటే డైరెక్ట్ గానే అవి ఆ చిహ్నాలు దేనికి సంబంధించినవి ఆత్మీయ దృష్టితో చూస్తే అంటే దాన్ని స్పిరిచువల్ లేయర్ అంటాం ఇంగ్లీష్ లో ఫిజికల్ లేయర్ గానే చూస్తుంది క్రైస్తవ సంఘం మీరు ప్రపంచం ప్రతి ప్రవచనాన్ని ఫిజికల్ లేయర్ లో చూస్తే మనం అర్థం కావాలి ఎందుకంటే అక్కడ మోసపోతాం ఆత్మీయ దృష్టితోనే అర్థం చేసుకునే ప్రయత్నించినప్పుడు అందులో ఉన్న సత్యాన్ని ప్రభుత్వం చూపిస్తుంటాడు ఎందుకంటే అది అయినది పరిశుధాత్మను వచ్చినప్పుడు నాలోనివే తీసుకుని మీకు బయలుపరచనన్నాడు నేను మొదటి నుంచి మీకు ఏమీ చెబుతున్నో వాటినే మీకు జ్ఞాపకం చేయిను అని చెప్పిండు కాబట్టి పరశుదాత్మని పరశుత్మ అభిషేకం మనం ఎందుకు పొందుకుంటున్నాం అన్నప్పుడు మాట్లాడింది ఈ సత్యాల గురించి కానీ క్రైస్తవ బోధ ఏదైతే ఉంది పరశురాత పొందుకుంటే మీరు సైతాన్ని విజయం పొందగలరు పర్శుత పొందుకుంటే సైతాంత్రాన్ని మీరు కొట్టాడగలరు పర్శురాత పొందుకుంటే రోగాలను రోగాలను స్వస్థపరచగలరు పరశుదాత్మ పొందుకుంటే దయ్యాలను వెలగొట్టగలరు అందుకోది ఇచ్చింది పరశుదాత్మ తేటగా ఉంది పరశుదాత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సంపూర్ణంగా సత్యంలోనికి నడిపిస్తాడు ఆ సత్యంలోకి వచ్చినాక ఆత్మతోనూ సత్యంతో ప్రార్థన చేయండి అప్పుడు మీ ప్రార్థనలకు జవాబిస్తాడు కాబట్టి అమ్మ మీరు తెలియని దానిని ప్రార్థిస్తున్నారు మేము తెలిసిన దాన్ని ప్రార్థిస్తున్నాడు ప్రభు సమరయ్యిత్వం క్రైస్తవ చీత్ మీరు ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు వాళ్ళకి తెలియదు ప్రకృతి సహజమైన అక్కర్ల కొరకే వాళ్ళ ప్రార్థనలున్నాయి గాని ఆత్మలో ఎదగాల ప్రవచనాలు అర్థం చేసుకోవాలా బైబుల్ వాక్యాలను నేను సరిగా అర్థం చేసుకుని సరిగా వాటిని డివైడ్ చేసి అనేట్లే నేను ప్రకటించాలా అనేట్ల ప్రభు చేత నడిపించాలా అన్న ప్రార్థనలు ఎక్కడున్నాయి క్రైస్తవ సంఘాలు లేవు ఈరోజు కాబట్టి పోయిన వారం వరకు మనము కొన్ని ముఖ్యమైన అంశాలు చూసినాం మొదటిదిగా ఏంటంటే యూదా విధానం అని లేక ఇస్కరియోత్ యూధ విధానము తిరిగి నెరవేరబోతుంది అన్న విషయాన్ని మనం జరించిన ప్రవచనంలో ఎందుకంటే మన ప్రభుని ఇస్కరియోత్ యూధ ఏ రీతిగా అప్పగించడో యుగ సమాప్తిలో క్రైస్తవులను క్రైస్తవులే అప్పగిస్తారు అన్న ప్రవచనాన్ని మన ప్రభు చూపించారు మీలో అనేకులు అభ్యంతర పడి ఒకరిని ఒకరు అప్పగించుకుంటారు యుగ సమాప్తిలో జరిగేది అదే నీ మీదికి కత్తి వచ్చినప్పుడు నీ మీదికి ఉపాధనం వచ్చినప్పుడు నిన్ను నువ్వు తప్పించుకోవడం కొరకు నువ్వు బాధితులుగా చేస్తావు విక్టిమ్స్ చేస్తావు వాళ్ళని బానిసలుగా చేసి పడేస్తావు వాటికి ఆ రీతి నువ్వు తప్పించుకోవాలని ఎందుకంటే ప్రాణం మీద తీపి కాబట్టి కానీ మనకు మొదటి నుంచి ప్రభు చూపిస్తాడు మన ప్రాణం మీద మనకు తీపి ఉండదు ఎందుకంటే బలిపీటపు కింది ఆత్మలకు సంబంధించిన వాక్యాన్ని మనం నేర్చుకున్నాం క్రైస్తవులందరూ హత సాక్షులు అవుతారు అన్న బోధ వింటే చాలా షేకింగ్ కష్టతరంగా ఉంటుంది కానీ బలిపీఠ క్రింద ఆత్మల గురించి సంబంధించిన ప్రవచనం అదే నాదా సత్యస్వరూపి ఎందాక ఈ భూనివాసులకు తీర్పు తీర్చక ఉంటావు అంటే కొంతకాలం ఆగండి మీ సహోదరుల సంఖ్య సంపూర్తి అయ్యేంత వరకు నేను తీర్పు తీర్చను కాబట్టి సహోదరులు అంటే రక్షింపబడ్డవారు మీ సహోదరులు మీరు ఏవైతే చనిపోయారో మీ సహోదరులందరూ చనిపోవల్సిందే కాబట్టిగ సమాప్తిలో వీళ్ళందరూ చనిపోతారు వాళ్ళనే మనము చిహ్నపరంగా గొప్ప జన సమూహం అంటం బైబిల్లో అది ఇస్కరిగా మన ప్రభుత్వించిండో ఆ రీతిగానే అప్పగిస్తాడన్న విషయాన్ని మనం ధ్యానించినం అదే రీతిగా ఏషావు ప్రభావం అన్న అంశాన్ని మనం పోలవరం ధ్యానించినం దాని ఇంగ్లీష్ లో ఈసా ఇఫెక్ట్ అంటాం ఇవి థియాలజీ కాలేజెస్ థియాలజీ లిటరేచర్లలో మీకు కనిపించవు ఇవన్నీ పదాలు ఎందుకంటే వాళ్ళు ప్రకృతి సహజంగా ధ్యానిస్తున్నారు అవి వాళ్ళ రాసిన కామెంట్రీస్ 100 హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇయర్స్ టు హండ్రెడ్ ఇయర్స్ క్రితం రాయబడ్డ కామెంట్రీస్ కాబట్టి ఒక ప్రొఫెసర్ ఆ కామెంట్రీస్ చదివింటాడు గత యాభై సంవత్సరాల క్రితం కాలేజీ లో అతను వాటినే వాళ్ళ స్టూడెంట్స్ కి ప్రకటిస్తున్నాడు క్లాస్ లో థియాలజీ క్లాస్ లో ఆ స్టూడెంట్స్ పెద్దవాళ్ళై పాస్టర్స్ అయి వాళ్ళు బైబిల్ స్టడీ లో అవే ప్రకటిస్తూ ఉంటారు ఆ సైకిల్ అటెండే పోతా ఉంటాది కానీ దేవుడు తన బిడ్డలకి తాను సంకల్పిస్తే వాటిని బయలుపరచాలని ఎంతగానో ఆశ్రయపడుతున్నాడు దాన్ని ఎవరు గ్రహిస్తారా అని కాబట్టి ఆయన మర్మములు ఆయన ప్రిలవి అని సామెతల గ్రంథాలు మనం గణించినాం ఇంగ్లీష్ బైబుల్ అట్లుంది గాని తెలుగు బైబుల్ అట్లేదు దీక్రెట్స్ ఆర్ ఆఫ్ హిస్ బిలావర్ట్ ఆయన ప్రేమించే వారి ఆయన మర్మములు కాబట్టి ఆయన ప్రేమించే వారికే ఇవన్నీ అర్థమవుతాయి సగం ప్రేమ సగం లోకంలో జీవించే వాడికి ఇవి ఎప్పటికీ అర్థం కావాలి ఎందుకంటే వాడు కేవలం ఆదివారం రెండు గంటలే ప్రభుని ప్రేమిస్తాడు తీసుకుండేంత వరకే వాడి ప్రేమ కనిపిస్తూ ఉంటది బల్ల తీసుకున్నాక బయటికి పోయినాక వాడు మరిచిపోతాడు ఎందుకంటే వాడు ప్రకృతి సహజంగా జీవిస్తున్నాడు ఆ సరైన క్రమాన్ని పాటిస్తున్నాడు గాని ఆయన వాక్యంలో స్థిరపడింది కాబట్టి వాడి వయసు మల్లుతున్నా గాని ఆ సత్యాలను ఎప్పటికీ గ్రహించలేడు గ్రహించక వాడి కాలం ముగించుకుంటాడు క్రైస్తలంలో జరుగుతున్న బలైనత అది కాబట్టి మనం ఆ రీతిగా ముగించుకోవడానికి వీలెదు మన జీవితాలు ఇవన్నీ తెలుసుకొని ఇవన్నీ సత్యాలు గ్రహించి రోషం కలిగి పౌరషం కలిగి మన ప్రభు పక్షంగా దుష్లకు విరోధంగా నిలబడాలి మనం దుష్టత్వం అంటే ఈ లోకంలో ఉన్న దుష్టత్వానికి మనం విరోధంగా నిలబడాల ప్రభు యొక్క ప్రేమని ఈ లోకానికి చూపించాలా ద్వేషంతో ప్రేమతో వీటన్నింటినీ మనం ప్రకటించి అనేక మన ప్రభుత్వం బయలుపరచాలి చూపించాలా అందుకొరికే గదా మనం ఈ లోకంలో ఉన్నాం సత్యం గురించి సత్యం గురించి సాక్షి ఇవ్వడానికి నేను పుట్టినా అంటాడు మన కాబట్టి ఆయన పుట్టింది సత్యం గురించి సాక్షిడానికి మనమందరం కూడా అంతే క్రీస్తుని పోలవాళ్ళం సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికే ఈ మన గురించి చెప్పడానికి కాదు మనకేదో గొప్ప సాక్ష్యం అని కూడా కాదు మన సాక్ష్యం కేవలం మన ప్రభుని చూపించేదే ఆయననే రక్షకుడు అని ప్రకటించేదే మన సాక్ష్యం కాబట్టి ఈశా ఇఫెక్ట్ లేక ఈశావు ప్రభావం ఏషావు ప్రభావం ఏంటంటే క్రైస్తవులు వారి యొక్క జ్యేష్ఠత హక్కును తిరిగి అమ్మివేస్తున్నారు ఏషావు ఏరీతిగా యాకూపుకి తన జ్యేష్ఠ హక్కును అమ్మేసిండో అది ఏ రీతిగా హక్కు ఆత్మీయమైంది అనేది జ్యేసతపు హక్కు ఆత్మీయమైంది అనేది కాదు పాత నిబంధన కాలంలో అది నిర్లక్ష్యమైన జీవితానికి సాదృశమైంది ఏషావు నిర్లక్ష్యపరిచేడు లేకపోతే ఆయన గర్భం నుంచి ప్రభు దాన్ని తారుమారు చేసేడు అది ఏషావు ప్రభావం అంటే తన జ్యేసతపు హక్కుని అమ్మేసేడు అందుకే మీలో ఎవడన్నా భ్రష్టుడైనా భ్రష్టత్వం కలిగిన వాడు గమనించుకోండి మీలో ఏషా వంటి భ్రష్టులు ఉంటారేమో మిమ్మల్ని మీరు పరిశీలించుకోవడానికి ఎందుకన్నాడు పౌలు యుగ సమాప్తిలో ఈషా ఇఫెక్ట్ ఉంటది లేక ఈశా ఓ ప్రభావము ఈ లోకంలో ఉంటది అంటే క్రైస్తవులు తిరిగి నిన్ను ప్రథమ ఫలంలాగా ప్రభు ఈ లోకంలో నుంచి కొనుక్కుంటే నువ్వు నేను ప్రధమ ఫలము కాదు వాడు ప్రథమ ఫలం అని నువ్వు నీ యొక్క ప్రథమ ఫలం జీవితాన్ని వాడికి అప్పచేస్తున్నావు ఎవరి వాడు ప్రకృతి సహజంగా ఉన్నాయి పదాలు పాత నిబంధన ప్రకారంగా వాళ్ళు ఏర్పరచబడ్డ వంశం కాని కృత నిబంధన ప్రకారం ప్రకారం ప్రభుని ఎవరు స్వీకరించిండో వాళ్లే ఏర్పరచబడిన వంశము యాజక సమూహము రాజుల సమూహము దేవుడి సత్తు దేవుని ప్రజా పరిశుద్ధ జనాంగం నేను కాదు పరిశుద్ధ జనాంగం అని ఎప్పుడైతే నువ్వు అంటున్నావో నీ జ్యేష్ఠతకు హక్కుని వాడికి అమ్మిస్తున్నావు అదే పోవరని చూపించిన ఈ రీతిగా అమ్మేస్తున్నారని ఎరుశలేం గురించి ప్రార్థించుడి అన్న వాక్యాన్ని ఎప్పటికి అర్థం చేసుకోలేకపోయింది క్రైస్తవ జీవితం నువ్వు ప్రకృతి సహజంగా ఉన్న ఎరుశలయం గురించి ప్రార్థిస్తున్నావా లేక పరమ ఎరుశలేం గురించి ప్రార్థిస్తున్నావా కొంత షాకింగ్ లాగుంటది అట్లా విన్నప్పుడు కరెక్టే కదా పరమ ఎరుశ ఉంది కదా ప్రకృతి సహజంగా ఉంది కదా అది ప్రభుత్వీకరించింది కదా పాత నిబంధన కాలం నుంచి ప్రభుని తృణీకరించింది శిష్యులను త్రుణీకరించింది ప్రవక్తలను త్రుణీకరించింది ప్రవక్తలను చంపింది ఎరుసలేమా ఎరుసలేమా ఎంత కాపాడాల నువ్వు ప్రవక్తలను చంపుదానో దేవుని బిల్లను చంపినా ఆ దేశానికి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావు అదే దాన్ని నాశనకరమైన హేయ వస్తువు అని గ్రంథంలో ఉన్న ప్రవశాన్ని ప్రభుత్వ ఎత్తి చూపించాడు మనకి మతేశ్వర దినాలి నాశనకరమైన హేయ వస్తువు నాశనకరమైంది హేయమైంది ఏంటి అదంటే మన ప్రభుంటే మనకంటే ఇస్రాల్ దేశాన్ని ఉన్నత స్థితికి నువ్వు హెచ్చింపజేయడం దాన్ని ఇంగ్లీష్ లో వెనిరేషన్ అంటారు వెనిరేషన్ కొన్నిసార్లు ఇంగ్లీష్ పదాలు కూడా వాడుతుంటారు ఎందుకంటే మీకు అవసరం అవన్నీ అర్థమైనా కాకుండా అది మీ మైండ్ లో ఎందుకంటే ఎక్కడ వాళ్ళు వాడుతుంటారు పదాలు కేథలిక్ మతస్థులు మదర్ మేరీని వెనిరేట్ చేస్తారు ఇంగ్లీష్ లెన్ ఒకటి పదం వెనిరేషన్ అంటారు వెనిరేషన్ అంటే ఉన్నత స్థితికి లేవనెత్తున్నారు ఐ మీ ఎత్తైన స్థలంలో నిలబెడుతున్నారు చెప్పాలంటే కానీ ఉన్నత స్థలంలో నివసించేవాడు మన ప్రభు ఒక్కడే మన ప్రభుత్వేట్ చేయాల్సింది పోయి రెండు సంవత్సరాలు మరి వెనిరేట్ చేసిండ్రు ఆమె మనలాంటి మనిషి అని అపూస్త రెండవ అధ్యాయంలో చూస్తాం శిష్యులతో పాటు ఆమె కూడా నాకు రక్షణ అవసరము నేను కూడా సేవ చేయాలని తీర్మానించుకుని చేసిన రెండవ అధ్యాయం అంతా అటువంటి స్త్రీని ఉన్నత స్థితికి లేవనెత్తి మన ప్రభు కట్టే గొప్పది అని హెచ్చింపజేసి నాష్కరమైన హేయ వస్తువుని రెండు పేల సంవత్సరాలు తెచ్చిపెట్టుకున్నారు కెథలిక్ మతస్థులు కేథలిక్ మతం నుంచి బయటకు వచ్చిన ప్రొటెస్టెంట్ మతస్థులు ఏం చేస్తున్నారు నాశనకరమైన హే వస్తువు ఇస్రాయెల్ దేశము ఇస్రాయలీలు పరిశుద్ధ జనాంగం మనకంటే ఉన్నత స్థితులు లేపుతున్నారు మన ప్రభుత్ కంటే ఎక్కువ ప్రాధాన్యత ఈ రోజు ప్రపంచమంతట వారి గురించి మనం ప్రయాసపడాలా కానీ దేవుడు వారిని ఎప్పుడో విరిచిపెట్టిండు అన్న విషయము ఎన్ని ప్రవసాల్లో మనం ధనించినం ఇక్కడ మూడు సంవత్సరాల నుంచి తర్వాత రోమి రాష్ట పత్రిక పదకొండో అధ్యయనంలో గురించి చెప్పిండు స్వాభావికంగా ఉన్న కొమలని విడిచివేసిందైనా ఇక నేను ఎన్నో నిన్ను దాటిపోను అన్నాడు నువ్వు ఇక ఎన్నటికి నీ కాపు ఖాయం అన్నాడు అంజురప్పట్టు ఉపనాన్ని మనం ధ్యానిస్తాం ఇవన్నీ ఆత్మీయంగా చెప్పబడ్డాయి వాటిని ప్రకృతి సహజంగా అర్థం చేస్తే నువ్వు ఖచ్చితంగా మోసపోయినట్టే ఖచ్చితంగా మోసపోతావు ఈ మెయిన్ స్ట్రీమ్ లిటరేచర్ నేను చదవడం మానేసిన ఎందుకంటే సరే కొన్నిసార్లు క్రిటికల్ గా చదువుతాను అవి చదివినప్పుడల్లా ప్రభు మన చూపిస్తుంది ఒక రీతి గుంటే అది ఇంకొక రీతి ఉంది అది లోకంలో గుంజుకోబేటట్టున్నది వాక్యం ఎనీ చానల్స్ ఆన్ చేయండి ఎనీ టీవీ ప్రోగ్రామ్స్ ఆన్ చేయండి అవి ప్రకృతి సహజంగానే ఉంటాయి చివరికి అది అక్కడికే వస్తుంది ధన వస్తుంది ఈ లోకంలో ధనాన్ని ఆర్జించకుడి ధనాన్ని సమకూర్చుకున్న అని చెప్పిన ప్రభుకి భిన్నంగా ధనాన్ని సమర్చించ సమకూర్చుకుంటున్నారు ఆర్జించుకుంటున్నారు సేవ జీవితంలో కాబట్టి ఇవన్నీ చివరికి ప్రకృతి సహజంగానే ఎండ్ అవుతున్నాయి ఆ బోధలు కానీ ఈ రీతిగా మన ప్రభు చూపిస్తున్నాయి అవి ఈసా ఇఫెక్ట్ అనేది యూదులే ఏర్పరచబడిన వంశము క్రైస్తవులు కాదు అని చెప్పేది ఈసా ఇఫెక్ట్ కాబట్టి ఈసా ఇఫెక్ట్ కాదు నాశనకరమైన హేయ వస్తువు ఇంగ్లీష్ లో అబామినేషన్ ఆఫ్ డెసోలేషన్ అనుంది కొంత కష్టతరంగా ఉంది ఇంగ్లీష్ లో మన ప్రభు చెప్పిన మాటలు అవి అబామినేషన్ ఆఫ్ డెసోలేషన్ అబామినేషన్ అంటే హేయమైంది డెసోలేషన్ అంటే నాశనమైంది అని అర్థం తెలుగులోనేమో హేయమైంది ఇంగ్లీష్ లేమో ఫస్ట్ హేమైంది తర్వాత నాశనమైంది కాబట్టి చూడండి ఇంగ్లీష్ బైబుల్ కి తెలుగు బైబుల్ చలచేడా ఉంటాయి కొన్నిసార్లు మనం ధ్యానిస్తా ఉంటాయి వాక్యాలు నాశనమైనది హేయమైంది హేయమైంది నాశనమైంది రెండు విధాలుగా తిప్తాన వాక్యాన్ని కాబట్టి దేవుని దృష్టిలో హేమైంది నాశనమైంది అనేది ఇంగ్లీష్ బైబుల్ చెప్తుంది తెలుగు బైబుల్ ఏమంటుంది నాశనమైంది హేయమైంది ఏ రీతి తెలుగు ఒకటే అర్థం సరే నేను తెలుగు బైబుల్ తప్ప అని చెప్పాను ఇంగ్లీష్ బైబుల్ కరెక్ట్ అని చెప్పాను అది దేవుడు అదీతికి మనకు బయలుపరుస్తున్నాడు ఎందుకంటే కొన్నిసార్లు రెండు విధాలుగా చూసినప్పుడు నువ్వు కరెక్ట్ గా అర్థం చేసే ప్రయత్నం అందుకే మత కొన్ని లేనివి యోహన సువార్తలు కనిపిస్తాయి యోహన్ సువార్తలు లేనివి లూకాసు వార్తలు కనిపిస్తాయి యోహన్ సువార్తలో కొన్ని దీర్ఘంగా ఉంటాయి మార్కుసు వార్తలో కొన్ని ఉండవు మన ప్రభు రాక సంబంధించిన విషయాలు మార్కుసు వార్తలా మరీ దీర్ఘంగా ఉండొచ్చు మతయ్యలో ఉండకపోవచ్చు అందుకే మత్తయ్య చదువుతాము మాకు కూడా చదువుతాం చదివినప్పుడే రెండు పర్ఫెక్ట్ గా అలైన్మెంట్ అయితే వాక్యాన్ని అప్పుడు మనం సంపూర్ణమైన సత్యంలో పోగలం కాబట్టి యుగ సమాప్తిలో ఇస్రాయల్ దేశాన్ని ఉన్నత స్థితికి లేవనెత్తడమే నాష్టకరమైన నీ హృదయంలో దాన్ని లేపుకుంటున్నావు అది భయంకరమైన అది నిల్వరాని స్థలంలో నిలిచినప్పుడు చదువు గ్రహించనుగాక అని పోయోవరాన్ని అనించడం కాబట్టి ఈ రోజు ప్రపంచం అంతటా సంబంధించిన విషయాలు కొంచెం ఇంకొంచెం ధీరంగా చెప్పి ఈ రోజు కొన్ని కొత్త విషయాలు చూపిస్తాను ప్రపంచమంతటా ఒక క్రైస్తవ అసోసియేషన్ ఉంది దాన్ని ఏమంటాం ఒక సమూహము లేక ఒక గుంపు దాన్ని క్రిస్టియన్స్ యునైటెడ్ ఫార్ ఇజ్రాయల్ అని ఉంది దాని పేరు దాని పేరు సియుఎఫ్ఐ నేను ఎప్పుడు చెప్పదలుచుకోలేదు కానీ ఈరోజు ఎందుకు నోటిఫిక్ వచ్చేసి క్రిస్టియన్స్ యునైటెడ్ ఫార్ ఇజ్రాయెల్ అంటే క్రైస్తవులు ఇజ్రాయెల్ కొరకు ఏకగ్రీవంగా నిలబడినము అని చెప్పుకోవడమే ఆ సంస్థ యొక్క అంశం మేమందరము ఐక్యత కలిగి ఇ్రాయెల్ పిల్లల్ని కాపాడుతాము అని తీర్మానించుకుంది ఆ సంస్థ ప్రపంచంలోని ప్రతి ఇవాంజలికల్ చర్చ్ దానికి సపోర్ట్ చేస్తుంది నేను ఇవాంజలికల్స్ గురించి చెప్తున్నా నుంచి ఈవాంజలికల్స్ అంటే సేవకులు లేక సువార్థ సేవ చేసే సంఘాలు మేము సువార్థ ప్రకటిస్తామని బాగా చెప్పుకుంటా చెప్పడానికి బాగుంది మేము రక్షణలో నడిపిస్తున్న మనుషులు బాగుంది కానీ వాళ్ళు చేసిన పని ఏంటి నాష్టకరమైన హే వస్తువుని వాళ్ళ హృదయ జమ చేసుకుంటున్నారు దానికి లీడరు జాన్ హేగి మనం సాధారణంగా ఎవరు పేర్లు ఇక్కడ తీసుకోండి కానీ ఈ రోజు తప్పదు ఎందుకంటే ఆయననే మెయిన్ లీడర్ వాళ్ళందరికీ ప్రపంచంలో ఉన్న ప్రతి పాస్టరు అతనికి సపోర్ట్ చేస్తాడన్నట్టు ఆ మెంబర్షిప్ దాంట్లో మెంబర్షిప్ అన్నట్టు వాళ్ళ అంశం ఏంది ఇస్రాయేల్ దేశాన్ని కాపాడేది ధర్మశాస్తూ విధి క్రైస్తవుల ధర్మశాస్త విధి కాబట్టి ఇస్యల్ దేశాన్ని మనం కాపాడాలంట అది మన ధర్మశాస్త్ర విధి అంట బైబిల్ ఎక్కడ ఉంది అట్లా ఎక్కడ లేదు ఎరుసలేం సమాధానం కొరకు ప్రార్థించాడు అంటే క్రైస్తవులే ఎరుసుము అన్న విషయం కూడా ఎప్పుడో మర్చిపోయింది క్రైస్తవ సంఘం అదే నాశనకరమైనది కాబట్టి నిన్ను పరిశుద్ధ జనాంగంగా దేవుడు తయారు చేసుకుంటే నేను కాదు పరిశుద్ధ జనాంగం వాళ్లే పరిశుద్ధ జనంగా అని నువ్వు నీ జ్యేష్ఠ తక్కువ నువ్వు ఏ సాగుగా మారుతున్నావు అందుకే పౌల్ ఆ విషయాన్ని మనకు జ్ఞాపకం చేశాడు ఎక్కడ హెబ్ల్ రాష్ట పత్రికలో ఏష వంటి భస్టులు మీ మధ్యలో ఉంటారేమో మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి జాగ్రత్తగా అన్నాడు కాబట్టి యువ సమాప్తిలో భ్రష్టత్వంలో పడిపోతుంది క్రైస్తవ సంఘం అనేది ప్రభుత్వ ఈ రోజు మనము అంజురపు చెట్టు గురించి ధ్యానిస్తున్నాం కాబట్టి కొంత ఫాస్ట్ గా మనం పోవాల్సి మీకు వాక్యాలు దొరికితే మీరు చదవండి ఎంత త్వరగా నా దగ్గర ఇంగ్లీష్ లో ఉన్నాయి వాక్యాలు ఇంగ్లీష్ లో చేస్తాను లేకపోతే అవకాశం ఉంటే తెలుగులో కూడా మనం చదువు కానీ మీరు మట్టు క్విక్ గా ఎందుకంటే చాలా ఈ రోజు అంశం తర్వాత ఎండాకాలం త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి అంతా కాబట్టి మీ బ్రదర్ వచ్చిన తరుకుంటారు మీరు అంతా త్వర తనగా వెళ్లాలంటే మీరు త్వర తనగా అన్నిటి పరిశీలించుకోవాలా ఇంటికి వెనక తీరుగా గనించండి ఇవన్నీ రికార్డింగ్స్ ఆన్లైన్ ఉంటాయి ఇంటర్నెట్ లో కళ్ళ బైబుల్ ప్రొఫెసింగ్ మినిస్ట్రీస్ అండ్ గూగుల్లో కొడితే మీకు లింక్ దొరుకుతాయి ఆ లింక్స్ తీసుకుని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు లేకపోతే మేము ఫ్రీగా కాపీ కూడా చేసిస్తాం ల్యాప్టాప్స్ పెట్టి పెన్ డ్రైవ్ చేసుకుంటే మా మొబైల్ ఫోన్ కి పెన్ డ్రైవ్ పెట్టి అన్ని డబ్బు కూడా చేసిస్తాం లేకుంటే సిడీస్ కూడా ఇస్తాం ఎవరికైనా కావాలంటే మీరు పంచుకోవచ్చు సీడీస్ చాలా మంది సిడీలు సిడీస్ ఇష్టం పోతారు విలేజెస్ కి సరే అంజురపు చెట్టు అన్న అంశాన్ని మనం ఇప్పుడు ధ్యానిస్తున్నాం అంజురోపు చెట్టు అన్నప్పుడు ప్రకృతి సహజంగా అది ఇస్రాయల్ దేశానికి సాదృశ్యం బైబుల్లో మీకు చూపిస్తా వాక్యం పాత నిబంధకాలం అంతా అంజురపు చెట్టుకి చాలా ప్రాధాన్యత కాబట్టి అంజురపు చెట్టు పాత నిబంధన కాలపు ఇస్రాయల్ దేశాల దేశస్తులకి ఇస్రాయల్ పిల్లలకి కానీ కొత్త నిబంధనకి అంజురపు చెట్టు క్రైస్తవులకు సాదృశ్యం ఇది ఆత్మీయమైంది పాతవి గతించినై కృత్తమైన కాబట్టి ప్రకృతి సహజంగా ఇస్రాల్ దేశానికి పేరు అది అంజురపు చెట్టు అని కాని మన ప్రభు తర్వాత మన ప్రభుత్వ ప్రాణాన్ని క్రయదనంగా పెట్టినాక అతన్ని స్వీకరించిన వాళ్ళందరే ఆ యొక్క చెట్టు కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకోవాలా ఇక ఎన్నటికీ నువ్వు ఫలించవు అని దాన్ని శపించినప్పుడు అది తెల్లవారి ఎండిపోయింది ఆయన శపించిన క్షణాలను ఎండిపోలే ఓ విషయం బాగా అర్థం ఆయన నోట్ల నుంచి వస్తే వాక్కు ఆ క్షణమే ఎండిపోవాలి కదా చెట్టు ఆ రోజు ఎండిపోలేదు ఉదయం వాళ్ళు మళ్ళా అదే రోడ్న తిరిగి వెళ్తుంటే శిష్యులు చూసి ప్రవ్వా ఇది ఎండిపోయిన చూడు ప్రవ్వా అన్నాడు అంటే దానికి ఆల్మోస్ట్ 12 అవర్స్ 24 ఫోర్ అవర్స్ పట్టింది అది అప్పుడు ఒక విషయం అర్థం చేసుకోండి వస్తూ నాకు ఈ విషయం జ్ఞాపం చేసింది ఏంటంటే నీ ప్రార్థనలకు ఎందుకు త్వరగా జవాబు అంటే నువ్వు అనొచ్చు బ్రదర్ నీకు విశ్వాసం లేదు బ్రదర్ అది మతపరమైన క్రైస్తవ జీవితం నిన్ను కించపరుస్తావుతా నువ్వు ఎంతగానో ఉపాసం ఉండి ఎంతగానో ప్రార్థన చేస్తూ ఏడుస్తూ విలాపిస్తూను ఆయన సన్నిధిలో నీ హృదయాన్ని కొమరించుకున్నా నీ ప్రార్థనలకి జవాబులు వస్తలేవు కొన్ని ఎందుకు వస్తలేవు ఆయన కారణాలు ఆయనకున్నాయి ఆ విషయాలు మనం అర్థం చేసుకోవాలి ప్రభుత్వాధి సాయంత్రం అదే విషయం నాకు కూడా కొన్ని కారణాలున్నాయి ఆ టైమింగ్ కొరకు నేను ఎదురు చూస్తున్నా ప్రతిదానికి సమయం గలదని ముందుగానే నేను హెచ్చరించిన ప్రసంగిలో మరి ఆ టైమింగ్ కొరకు నేను కూడా ఎదురు చూస్తున్నా ఆ టైంలో నీకు అది నేను అనుగ్రహిస్తాను నాకు తెలుసు ఏ టైమ్ లో నీకు అది ఇవ్వాలనే కాబట్టి ప్రభావ ఎందుకు ప్రభావ నాకు ఆలస్యం నా జీవితంలో ఎందుకు ఆలస్యం నా పట్టణంలోకి అన్ని త్వరగా కదా నా ఎదురింటికి అన్ని త్వరగా అయిపోతున్నాయి కదా నాతో పాటు పనిచేసిన వాటికి ప్రమోషన్స్ ప్రమోషన్ ఎందుకు డీల్ అయింది ప్రభావ ఇవన్నీ ప్రకృతి సహజమైన ఆశ ఈ లోకాతీతమైన ఆశలు ఇవన్నీ ఈ లోకాతీతమైన ఆశల కొరకు నువ్వు ఉపాసండి ప్రార్థన చేస్తూ అవి ఆలస్యం ఏడుస్తున్నావు కానీ ఆత్మీయమైన విషయాల గురించి ఏ రోజు మనము ఉపసం ఉండి ప్రార్థన చేసినావా ప్రభా నాకు ఈ అర్థం కావట్లేదు ప్రభావా నేను ఆల్మోస్ట్ ట్వంటీ థర్టీ ఇయర్స్ అయిపోయింది నా లైఫ్ నా సేవ జీవితంలో నేను ఇప్పటికీ అర్థం చేసుకుంటాను ప్రభు నాకు సహాయపడు ప్రభా అని ఎప్పుడన్నా చేసినా ప్రార్థన ఆ రీతి మన ప్రార్థనలు ప్రకృతి సహజమైన వాటి కోరికే క్షయమైన ఆహారం కొరికే కష్టపడుతున్నాం గానీ అక్షయమైన ఆహారం కోరిక కష్టపడతలేదు మీరని హెచ్చరించండి ఆయన కాబట్టి అంజురోపు చెట్టు అనేది ప్రకృతి సహజంగా ఇస్రాయెల్ దేశానికి సంబంధించింది ఆత్మీయ సహజంగా క్రైస్తవులకు సంబంధించింది అన్న విషయం కాబట్టి కొంత కష్టము ఎందుకంటే క్రైస్తవ సంఘస్థులు వీటిని స్వీకరించారు క్రైస్తవులే అంజరపు చెట్టు అన్నప్పుడు ఆ అది మన ఇస్ సంబంధించింది కదా మన ప్రభుత్వని చెప్పించిండు కదా రోగరాష్టపతిగా పదకొండు అద్దెల చెప్పిండు పౌలు మీరు కూడా సరే ద్రాక్షల్ని తీగలు మీరు అన్నాడు అంటే మీరు కూడా ప్రకృతి సహజంగా ఒక చెట్టు రూపకంగానే పోల్చుడు క్రైస్తవ సంఘాన్ని మన ప్రభు అనే చెట్టులో మీరు అంటు కట్టబడ్డవారు అంటాడు ఆ కొమ్మలని మన సార్ చూడండి రోముల రాష్ట్ర పత్రిక రోముల రాష్ట్ర పత్రిక పదకొండవ అధ్యాయము పదహారవ వర్షం నుంచి ముద్దల మొదటి పిడికడు పరిశుద్ధమైతే ముద్దంతయు పరిశుద్ధమే వేరు పరిశుద్ధం అయితే కొమ్మలను పరిశుద్ధములే ఆ వేరు మన ప్రభుకి సాదృశ్యం కొమ్మలు దేవుని పిల్లల సాదృశ్యం అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అర్థం చేసుకోండి కొమ్మలలో కొన్ని విరిచివేయబడ్డై అంటే ఆ వేరులోనే అంటు కట్టబడ్డ ఆ కొమ్మలు విరిచివేయబడ్డాయి తర్వాత అడవి ఒలివ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్య అంటు కట్టబడి ఒలివ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందినలా ఆ కొమ్మల నీవు అతిశయింపకము కాబట్టి నువ్వు దేని విషయం అతిశయిస్తున్నావు అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు గురించి మనం అత్యశించడానికి వీల్లేదు అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు నిన్ను నువ్వు కూడా అతిశయించుకోవద్దు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ను దేని గురించి కూడా అతిశయించదు వాళ్ళు పరిశుద్ధ జనంగం అని అతిశయించదు నేను పరిశుద్ధ జనంగం అని కూడా అతిశయించొద్దు నన్ను పరిశుద్ధంగా మార్చిన మన ప్రభుని బట్టి మనం అతిశయించాలంటాడు కేవలం తెలుగుని బట్టి మీరు అతిశయించినట్టల రాష్ట్ర పాత్రికలో ఈ లోకంలో దేని విషయాన్ని కూడా మనం అతిశించబట్టి ఇక్కడ స్వాభావికమైన కొమలని విరిచివేసిండు అడవి అడవి ఒలివ కొమైన నిన్ను వాటి మధ్యలో చేర్చుకున్నాడు ఆయన అడవి ఒలివ అంటే క్రూరమైనది అడవి అంటే క్రూరానికి సాదృశ్యం అది జంతువుల సాదృశ్యం కాబట్టి ఆ క్రూరమైన స్థలంలో నుంచి మనల్ని తీసుకుని వచ్చి ప్రభు ఆయన ఆయనలో నాటుకున్నాడు ఆయననే ఒలివ వచ్చేటట్టు సాదృశ్యం ఆయనలో నాటుకున్నాడు కాబట్టి కొన్నింటిని తురిచివేసిండి బాగా చేసుకోండి తెంచి వేసినాక తిరిగి నాటుకున్నాడా ఆ వాక్యంలో వాటిని ఒకసారి కట్ చేసినాక పడేసిండి వాటిని మళ్ళా తిరిగి నాటుకున్నాడా నాటుకోలేదు ఈ విషయం మొదటి నుంచి ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అహర్షరోజు రాజు మన ప్రభుకి సాదృశంగా ఉండు సృష్టికర్త సాదృశ్యంగా ఈ లోకాన్ని పరిపాలించిన మహారాజు ఆయన భార్య పేరు వాస్తి ఆమె బహు సుందరవతి మంచి సుందరమైనది అయితే ఆమెని పిలిస్తే ఆమె తిరిగి రాలేదు భరతదేరికి రాలేదు నేను రానని కఠినంగా ప్రవర్తించింది అప్పుడు రాజుల శాసనం ప్రకారంగా దేశపు శాసనం ప్రకారంగా ఆమె బహిష్కరించు దేశం నుంచి దాని తర్వాత ఎస్తేరు హదస్స అనే ఆ యూదులలో ఉన్న ఒక స్త్రీ అతనికి భార్య కావడము హదస్ అని ఎస్తేరు గా వాళ్ళ చిన్నయన మామన చిన్నయన ఎస్థేర్ అనేది అనిల దేశంలో పిల్చి పేరు ఎస్తేర్ అంటే ఈస్ట్ స్టార్ ఈస్ట్ స్టార్ అనే పదం నుంచి వస్తుంది అది ఎస్టేర్ అనేది కాబట్టి ఎస్తేర్ ఆస్టర్ ఇస్తార్ ఇస్తారు దేవత కూడా అదే పేరు వచ్చింది కాబట్టి ఎస్పెర్ అనేది బైబుల్ పేరు కాదు అది పాలసీక దేశపు వాళ్ళ ఆచారంలో ఉన్న పేరు అది కాబట్టి ఆయన అసలు పేరు హదస్స హాని ఎస్పెర్గా మార్చి ఎందుకంటే వాళ్ళ దేశానికి అనుగుణంగా ఉండాలన్న పేర్లు మార్చుకోవడం ఏం లేదు కానీ ఆమె అతనికి భార్య ఒకసారి విడిచిపెట్టినాక తన మొదటి భార్యని ఆయన తిరిగి రప్పించుకోలేదు ఈ ప్యాటర్న్స్ మనకి ఎన్ని సార్లు అనిపిస్తుండదు బైబుల్ ఒకసారి విడిచిపెట్టినాక తిరిగి మళ్ళీ రప్పించుకోలేదు కాబట్టి ఎందుకు రప్పించుకోలేదు ఆమె ఎదురు చూసి రాలేదు ఎంత పిలిపించినా రాలేదు ఎంత ప్రయత్నించినా దే అంత వేస్ట్ చేసినా గానీ ఆమె రాలేదు అందుకు చివరికి ఆమెను విడిచిపెట్టాల్సి వచ్చింది క్రైస్తవ జీవితంలో కూడా అదే రీతిగా ఉంటుంది ఒక రీతిగా నిన్ను ఎస్టేన్ లాగా మార్చుకున్నాడు ప్రభు ఎందుకంటే ఇస్రాల్ దేశము వాస్త ఎంత సుందరవతి ప్రపంచంలో గొప్ప దేశముండే ఒకప్పుడు కానీ ప్రభు త్రుణీకరించింది త్రుణీకరించాక అనిలమైన మనము ఆయన భార్య ఆయన పెళ్లి కుమార్తె లాగా ఆయన మనల్ని తిరిగి తన మొదటి బార్య తెచ్చుకుంటాడా బైబుల్ లో ఎక్కడనేదా వాక్యం ప్రాణంగా అయితే ఈ రోజు ప్రపంచం అంతా ఒక బోధుంది అంటే దేవుడు స్పెషల్ గా ఇస్మాలు ఎన్నుకుంటాడు ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధ జనాంగం నువ్వు ఏషావుగా అయిపోయినావు కాబట్టి ఆ విషయం నువ్వు అర్థం తీసుకోలేకపోతున్నావు నిన్ను పరిశుద్ధ జనాంగం మార్చుకుని తన ప్రాణం క్రయదనంగా పెట్టి నువ్వు నేను పరిశుద్ధ జనాంగం కాదు వాళ్ళు పరిశుద్ధ జనంగం అని నీ జక్కును అమ్మేస్తే ఆయన తిరిగి నిన్ను మళ్ళా ఏరీతిగా మార్చుకుంటాడు నీ జేసత్వ హక్కును తిరిగి పొందుకోవాలంటే నువ్వు మరణించాల్సి అదే విషయం మనం సలోచించావు మరణం పో మరణానికి అప్పగిస్తారు ఆయన ఎందుకంటే ఆయన తిరిగి మరణించడానికి వీల్లేదు ఆయన ఒక్కసారి మరణించండు ఎప్పటికీ తరతరములు మనుషుల పాపంలకు నిమిత్తమై ఆయన అక్కడ మరణించింది ఆయన సెకండ్ టైం మళ్ళా మరణించాడు నువ్వు మళ్ళా తిరిగి పాపం చేస్తే నువ్వు మరణించాల్సింది ఎందుకంటే పాపం వల్ల జీతం మరణం వాక్యం తెలుసు కాబట్టి నువ్వు సగం సత్యం సగం అబద్దంలో ఉంటే సంపూర్ణంగా అబద్దంగా మారుతావు ఎందుకంటే కొంచెం పొలిసిన ముద్ద మంచి ముద్దతో కలిస్తే మంచి ముద్ద అంతా పిలిసిపోతుంది కాబట్టి అంతా పాపమయమే అయిపోద్దు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఇస్రాయల్ దేశాన్ని కాపాడే బాధ్యత మనది అని క్రైస్తవులు ప్రపంచమంతటా ఇప్పుడు లేస్ విజృంభించి లేస్ ఏం చేస్తున్నారంటే క్రైస్తవ దేశాలన్నిట్లలో వాళ్ళ ప్రైమ్ మినిస్టర్స్ ని వాళ్ళ ప్రెసిడెంట్స్ ని రెచ్చగొడుతున్నాయి పాస్టర్స్ ప్రైమ్ మినిస్టర్స్ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ప్రేయర్స్ అని ఉంటాయి అట్లా అప్పుడప్పుడు ఉంటాయి అప్పుడు ఏం చేస్తారంటే దేశం నుంచి అంత గొప్ప గొప్ప పాస్టర్స్ అందరు పోయి ఆ బ్రేక్ఫాస్ట్ లో కూర్చొని ప్రెసిడెంట్ తో పాటు ప్రైమ్ మినిస్టర్ తో పాటు కూర్చొని ప్రేయర్స్ చేస్తారు ఆ ప్రేయర్స్ చేసినప్పుడు బ్రేక్ఫాస్ట్ తింటప్పుడు ప్రెసిడెంట్ ని రెచ్చగొడతా ఉంటారు మనం ఇస్రాయల్ దేశానికి కాపాడాలా ఆ దేశం మీదకి అనిపించినా వాని మీద మనం పోయి చేయాలా వాళ్ళని మనం నిర్దార్ష్యంగా చంపాలా ఎందుకంటే బైబిల్ హెచ్చరిస్తుంది ఇస్రాయల్ పిల్లల్ని మనం కాపాడుకుండేది మన బాధ్యత దేవుడు మమ్మల్ని సంపూర్ణంగా ఆచరిస్తాడు అని అబద్దపు బోధలు అబద్దపు ప్రవచనాలను ప్రవచించి ప్రైమ్ మినిస్టర్స్ ని ప్రెసిడెంట్స్ ని మోసగిస్తున్నది ఈ ఇవాంజలికల్ క్రైస్తవ సంఘం ప్రపంచమంతట అరితగా మోసగించి ఆ ప్రైమ్ మినిస్టర్లు ప్రెసిడెంట్స్ ఏం చేస్తున్నారు యునైటెడ్ నేషన్స్ ని మలరెచ్చగొట్టి యుద్దానికి పంపిస్తున్నారు యుద్దానికి పంపించి అరబ్ దేశాల మీద రకరకాల దేశాల మీద ఎక్కడైతే ఇసాల్ దేశానికి విరుద్ధం వాళ్ళ మీద బాంబ్స్ చేస్తున్నారు ఆ బాంబ్స్ ఎవరి మీద పడుతున్నాయి సివిలియన్స్ మీద పడిపోయి స్త్రీలు పిల్లలు ఎంతమంది చనిపోతున్నారు లక్షలాది ప్రజలు చనిపోతున్నారు మీకు తెలుసా ఎంతమంది క్రైస్తవులు చనిపోతున్నారో అది మనకి ఎన్నిసార్లు చేపించాడు ప్రభు ఎమిగ్రెంట్స్ ఎవరో తెలుసా మీకు ఎమిగ్రెంట్స్ అంటే తరలిపోతున్న వాళ్ళు వలసపోయిన వాళ్ళు అంటారు సిరియా నుంచి యూరోపియన్ కంట్రీస్ కి వలసగా పోతున్నారు ప్రాణాలు తప్పించుకోవడానికి కాపాడుకోవడం వాళ్ళంతా ఎవరు క్రిస్టియన్స్ అని ఎవరు తెలుసు ఆ పైరట్స్ పోయి వాళ్ళందరినీ భయంకరంగా నిర్దార్షీణంగా చంపుతున్నారు ఎంత అన్యాయంగా చంపుతున్నారు మీకు తెలియదు హిస్టరీ స్టోరీస్ జరుగుతున్నాయి ప్రపంచంలో ఇప్పుడు ఈరోజు ఆ దేశాల నుంచి అరబ్ దేశాలకు వెళ్లి క్రైస్తవులు ఆ పడవలల్లో పోతా ఉంటే థైలాండ్ నుంచి థైలాండ్ నుంచి పైరెట్స్ పోయి ఆ పురుషులందరినీ చంపేసి వాళ్ళన్నిటిని దోచుకుని వాళ్ళ స్త్రీలందరినీ దోచుకుని భయంకరంగా చిత్రవాద చేస్తున్నావు అంత అన్యాయం ఉంది క్రైస్తవుల జీవితం ప్రపంచమంతట నువ్వు ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నావు పరమ క్రైస్తవుల గురించి ప్రార్థిస్తున్నావా లేక ప్రకృతి సాహసమైన ఎరుశలం గురించి ప్రార్థిస్తున్నావా నీ ప్రార్థన వేస్ట్ అయిపోతుంది ఈరోజు కాబట్టి మత్య సువార్త ఇరాల అధ్యాయము ముప్పై రెండవ వచనంలో ఈ విషయాన్ని మనం ధ్యానిస్తాం అంజురప్పట్టుకు సంబంధించి కొంచెం త్వరగా ఎవరైనా చదవండి ఇరవై అధ్యాయము ముప్పై వచనం చూడండి అంజురపు చెట్టును చూసి ఒక ఉపాయం నేర్చుకోవాలి మీరు చూడండి ఇవన్నీ ఉపమాన రీతిగా చెప్పబడ్డా మొదటి నుంచి మీతో ఉపమాన రీతిగానే మాట్లాడినా అంటాడు ప్రభు ఉపమాన రీతిగా లేకుండా ఏది మీతో నేను మాట్లాడలేదన్నాడు కాబట్టి ఉపమాన రీతిగా ఏం మాట్లాడినాడు చూడండి అక్కడ అంజరపు చెట్టుని చూసి ఒక ఉపమానము నేర్చుకునుడి ఏంట ఉపమానం అంజురప చెట్టు కొమ్మ లేత చిగిరించినప్పుడు వసంత కాలము ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను చూడండి అంజురప చెట్టు చిగిరించినప్పుడు వసంతకాలము అంతేనా వసంత కాలం అంటే ఏం కాలం సార్ వసంతకాలం అంటే పువ్వులు హాన్ని వసంతకాలం అంటారా సమ్మరే ఆకురాలే కాలం ఏమంటారు ఆకురాలే కాలం కదా అంటే సమ్మర్ అన్నట్టు ఆకురాలం అంటే సమ్మర్ చలికాలం రాలే ఆకులు హర్ ఎండింగ్ అన్నట్టు అంటే ఇప్పుడు సమ్మర్ లో ఉన్నాం మనం అంటే ఇప్పుడు దీని తర్వాత ఆకులు రాలక మళ్ళా ఫ్రెష్ గా కొత్త ఆకులు వస్తాయన్నట్టు అంతేనా కాబట్టి సమ్మర్ అనగానే మీరు బాగా తీసుకోవాలి సమ్మర్ అంటే తేళ్ల సాదృశ్యం వేడి వేడి అంటే తేళ్లకు సాదృశ్యం ఇవన్నీ ప్రకృతి చెప్పబడ్డ విషయాలు కాబట్టి అంజురపు చెట్టు చికించడం అన్న విషయాన్ని అక్కడ మాట్లాడుతున్నాడు అంజురపు చెట్టు ఇస్రాయేల్ దేశానికి సాదృశ్యంగా ఉంటే అది మన ప్రభుత్వ తర్వాత మన ప్రభుత్వ మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్లిపోయినాక శిష్యుల సేవ విస్తరించాక ఆ దేశంలో ఎవరు చిన్న గుంపులునే గాని ఇస్రాల్ దేశం అంతా చెల్లా చెదిరిపోయిన ప్రపంచం అంతటా ఈ రోజు కూడా ఉన్నారు రకరకాల దేశాలలో ఇస్రాయల్ ప్రజలు ఉన్నారు పెద్ద పెద్ద బిజినెస్ అన్ని వాళ్ళయే నేను మీకు పరివారాన్ని చూపించిన వాళ్ళ బిజినెస్ ఎంత పెద్ద వరల్డ్ బ్యాంక్ లో రఫ్లీ ఫైవ్ టు సెవెన్ బోర్డ్ మెంబర్స్ వాళ్ళే మొత్తం దాన్ని హైజాక్ చేసి పెట్టుకున్నారు వరల్డ్ బ్యాంక్ ని వాళ్ళ చేతిలో గూగుల్ వాళ్ళదే ఫేస్బుక్ వాళ్ళదే ఇంకా పెద్ద పెద్ద 70% పర్సెంట్ టెక్స్టైల్స్ వాళ్ళ ప్రపంచంలో పెద్ద పెద్ద బిజినెస్ అన్ని వాళ్ళే క్యాప్చర్ చేసి పెట్టేసుకున్నారు అన్నట్టు క్రైస్తలు ఏమిటందా చూడు బ్రదర్ వాళ్ళని ఎంతగా సమృద్ధిగా దేవుడు ఆశ్రయించు అని అందుకే వాళ్ళు అంతగా విస్తరించు ప్రకృతి సహజంగా ఉన్న వాడే అంతగా ఆశ్రయించబడితే ఆత్మీయంగా తయారైన నువ్వు మరి విశేషంగా ఆశ్రయించబడాలి కదా మళ్ళీ నీలో ఎందుకు గూగుల్ లాంటి కంపెనీ తయారు చేయలేకపోయినావు ఫేస్బుక్ లాంటి కంపెనీ నువ్వెందుకు తయారు చేయలేకపోయినావు ఎందుకు అంటే నీ జేసకు హక్కును అమ్మేసుకున్నావు కాబట్టి నువ్వు తయారు చేయలేకపోయినావు దేవుడు వాళ్ళనే సమృద్ధిగా ఆశ్రయించిన బ్రదర్ వాళ్ళు ఇస్రాలు ప్రజలు బ్రదర్ మనం వాళ్ళకి విరోధంగా మాట్లాడతలేదు మీ విషయం బాగా అర్థం ఎందుకంటే యుగ సమాప్తిలో గొప్ప జన్మ ఎందుకు వాళ్ళు అప్పగిస్తారు అనేకులను సభలకు అప్పగిస్తారు అన్నాడు ప్రభు మిమ్మల్ని చివరి కాలంలో సభలకు అప్పగిస్తారన్నాడు ఎందుకు సభలకు అప్పగిస్తారంటే ఇక ఇట్లా ప్రకటిస్తుంటే వాళ్ళు పరిశుభ్ర జనంగా కాదంటే వాడికి గొప్ప వస్తుంది కదా వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ చెప్తారు ఇగో మా గురించి వ్యతిరేకంగా మాట్లాడుతారు వీళ్ళని యుగ సమాప్తిలో అట్లా కాబట్టి అంజనప్పు చెట్టు చెదిరించడం అంటే ఇస్రాయల్ దేశము నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లో తిరిగి పుట్టిందది వరకు ఆ దేశం లేదు మీకు తెలుసా ఇస్రాయల్ దేశం లేదు నైన్టీన్ వరకు పాలస్తీనా దేశం ఉండే అక్కడంతా ముస్లింస్ ఉండేవాళ్ళు అయితే నైన్టీన్ ఆ టైం నుంచి ఏం జరిగిందంటే ప్రపంచం అంతటా చెదిరిపోయిన ఇస్రాయల్ ప్రజలు పెద్ద పెద్ద బిజినెస్ డబ్బు విపరీతంగా డబ్బు సంపాదించుకున్నారు వాళ్ళు ఎక్కడపై గానీ వడ్డీకి డబ్బులు ఇచ్చాను ఈ రోజు కూడా వాళ్ళు అదే చేస్తారు వడ్డీకి డబ్బులు ఇచ్చి బాగా డబ్బులు షార్ట్ టైం లో ఎక్కువ డబ్బులు సంపాదించడం అదొకటి సీక్రెట్ షార్ట్ టైమ్ లో ఎక్కువ డబ్బులు సంపాదించడం అంటే వడ్డీకి ఇవ్వడం బైబుల్ ప్రకారంగా వడ్డీకి ఇవ్వదని వాక్యం తెలుసా కాబట్టి క్రిస్టియన్ బ్యాంకింగ్ బైబుల్ విరోధం ఈ రోజు బ్యాంకింగ్ సిస్టమ్ అంతా వడ్డీకి ఇస్తుంది ఉందా అట్లా తన ప్రియులు వడ్డీకి ఇవ్వరుక అట్లా నాకు తెలుసు గ్రంథంలో ఉంది కరెక్టే మనం చదివిన కొంతకాలం తన ప్రియులు వడ్కి ఇవ్వరు వడ్డీకి పుచ్చుకోనరు అని కూడా ఉంది కానీ ఈరోజు బ్యాంకింగ్ సిస్టమ్ వడ్డీకి లేకుండా బ్యాంకింగ్ సిస్టమ్ ఉంది ఎక్కడన్నా ఇస్లామిక్ బ్యాంకింగ్ ఉంది ఇస్లామిక్ బ్యాంకింగ్ అంటే అరబ్ బ్యాంక్స్ వడ్డీకి ఇవ్వవు ఈరోజు కూడా సత్యం వాడు వాడికి సత్యం తెలియకుండా వాడు ప్రకృతి సహజంగా వాటిని అర్థం చేసుకుని పాటిస్తున్నాడు గానీ నువ్వు సంపూర్ణమైన సత్యంలోనే నేను రక్షిపబడ్డవానని తెలిసి కూడా నువ్వు వాక్యానికి విరదంగా బ్యాంకింగ్ సిస్టమ్ నడిపిస్తున్నావు నువ్వు బ్రదర్ వడ్డీకి ఇవ్వకపోతే మళ్ళీ బ్యాంకింగ్ సిస్టమ్ ఎట్లా పడుతుంది అది నువ్వు నువ్వు సమర్థించుకుంటున్నావు నీ నాలెడ్జ్ ఉపయోగించిన ఇంట్రెస్ట్ కి ఇవ్వకపోతే బిజినెస్ ఎట్లా నడుస్తుంది ఇస్లామిక్ బ్యాంకింగ్ లో బిజినెస్ ఎట్లా నడుస్తుంది ఈ రోజు వాడు వడ్డీకి ఇవ్వడు వడ్డీకి ఇవ్వకుండా వాడి బిజినెస్ ఎట్లా నడుస్తుంది నేను నీకు లోన్ ఇస్తా వడ్డీ నేనేం ఎందుకంటే ఖురాన్ విరోధం అసలు బైబుల్ విరోధం అది కురాన్ అంతా కాపీ ఉంటది ఇదిలో నుంచి అంతేం కాదు ముక్కలు ముక్కలుంటాయి ఇక్కడ అక్కడక్కడ దావిదు ముందుంటాడు అబ్రహాం తర్వాత ఉంటాడు అంతా పిచ్చి పిచ్చి ఉంటుంది అది బ్యాక్ ఫోర్త్ ఉంటుంది అది నేను నీకు వడ్డీకి డబ్బులు లోన్ ఇస్తాను నువ్వు బిజినెస్ చేసి ప్రాఫిట్ వస్తుంది కదా ఆ ప్రాఫిట్ లో కొంత నాకి వాడు అక్కడికి సమర్థించుకున్నాడు ఏ రాయితం తల కొట్టుకుంటే ఏముంది అన్నట్టు సామెత ఉంది వడ్డీ రూపకంగా రాయి కొట్టుకుంటావా ఇంట్రెస్ట్ రూపకంగా లేక ప్రాఫిట్ రూపంగా రాయి కొట్టుకుంటావు రెండొకటే కదా వదిలి తీసుకుంటే ఇద్దరు దొంగలే నేను అది మీకు చూపిస్తున్నాను మీరు దాన్ని తప్పుగా లెక్క అంటే కొన్నిసార్లు నేను పోతే హార్ష్గా మాట్లాడతాను ఎందుకు హార్ష్ గా మాట్లాడతానంటే ప్రేమ ఉంది కాబట్టి హార్ష్ మాట్లాడతాను అంతే కదా మన ప్రభు ఎందుకు ద్వేషం కోప పడితే ఎవడు బ్రత్తం కదా ఆయన ఎందుకు అంతగా కోప ఇస్తుండే మనం అందరం తండ్రి ప్రేమ అంటే అట్లుంటది కాబట్టి మనకు అదే ప్రేమ ఉండాలి మన ద్వేషంతో నీ అన్నీ ఎవరి గురించి కూడా గానీ ఇస్ కూడా మనకి ప్రేమని అని కూడా మనం ప్రేమిస్తాం క్రైస్తలంటే కూడా మనం ప్రేమిస్తాం ఎందుకంటే ఇది ప్రేమ సిద్దాంతం క్రైస్తవ జీవితం కాబట్టి మార్కుసువార్త వార్త పదమూడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ చూడండి ఏమునుంది మార్కు వార్త పదమూడవ అధ్యాయము ఇరవై వచనం కొంచెం త్వరగా పరిగెత్తుదాం అంజనపు చెట్టును చూసి ఒక ఉపానం నేర్చుకునుడి దాని కొమ్మ ఇంకా లేతదై చిన్నప్పుడు వసంతకాలము సమీపంగా ఉన్నదని మీకు తెలియను కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకోవాలా అంజురపు చెట్టు చిగిరించే కాలం అంటే సరే ఓ రీతిగా చిగురించడం అంటే ప్రభుత్వం తెలుసుకోవడం కూడా అన్ని సాదృష్టం ప్రభుత్వని గ్రహించడం చూడండి అంజురపు చెట్టు ఎండిపోయి రెండు సంవత్సరాలు కదా మన ప్రభుత్వ చెప్పిన కాలం ఉప్మా రీతిగా అర్థం చేసుకుంటే మన ప్రభుత్వ ఆ వారం సిలువ ఎక్కకముందు దాన్ని శప్పించిండు సినువ మరణ మృతి ఒక వారం దానికి సంబంధించిన చాలా మనం గానించం ఇక్కడ ఆయన శనివారం ఎక్కడికి వచ్చిండు సోమవారం ఆదివారం ఎక్కడున్నాడు సోమవారం ఏం జరిగింది మంగళవారం ఏం జరిగింది ఆయన మరణించక ముందు అవన్నీ టైమింగ్స్ మనం చూసిన బుధవారం సాయంత్రం ఏం జరిగింది గురువారం ఏం జరిగింది శుక్రవారం ఏం జరిగింది దాని తర్వాత గురువారం రాత్రి అంతా ఏం జరిగింది ఆయన పస్క పశువు పస్కా పండగలో పాలు పొందలేదు పస్క పశువు విందుని విందులో పాలు పొందలేదు నేను ఇందులో పాలు పొందను నా తండ్రి నా తండ్రి ఇంట్లో మనమందరం తిరిగి కలుసుకున్నప్పుడే అప్పుడే నేను పాలు పొందుతున్నాడు కాబట్టి ఆయన మరణించక ముందు ఉపాసం ఉన్నాడు పస్కా పండగ రోజు కూడా ఉపాసం ఉన్నాడు ఉంటాడు ఆ పస్కా పండుగ రోజు పండుగ రోజు ఉపాసం ఆయన ఉన్నాడు పండుగ రోజు ఉపాసం ఉపాసం ఉన్నాడు రాత్రి ఆ వేదనతో ప్రార్థన చేస్తుండూ ఆ తోటలో దాని తర్వాత ఇస్కర్ యోత్ గురించి చెప్పిండు త్వరగా నీ పని ను ముగించు నేనా ప్రభుత్వించదంటే నీకు తెలియదు ఆ యూధా త్వరగా పో నీ పని నువ్వు పని చేయి అంటే అప్పుడు యూద వెళ్లిపోయినాక అతను ప్రార్థన చేస్తున్నాడు శిష్యులందరూ గాఢ నిద్రలో ఉన్నారు ఆ సమయంలో అతను పట్టబడ్డాడు అప్పటికి అతను ఉపాసంలోనే ఉన్నాడు ప్రార్థన చేస్తున్నాడు దాని తర్వాత ఉదయం వరకు అతన్ని బాగా శ్రమల పెట్టి భయంకరమైన చిత్ర వద్ద బహు కష్టతరంగా అతన్ని హింసించారు దాని తర్వాత తొమ్మిది గంటల ప్రాంతంలో అతని సిలివేయడం ఇవన్నీ మనం చూసినాం అవన్నీ టైమింగ్స్ పర్ఫెక్ట్ టైమింగ్స్ అందుకే బైబుల్ ఒక హిస్టారికల్ బుక్ లాగా నేను దాన్ని స్వీకరిస్తాను అది జీవ గ్రంథం అని కూడా స్వీకరిస్తాను హిస్టారికల్ బుక్ ఎందుకంటే ఎవరు కూడా దీన్ని తప్పు చూపించలేదు ఏ రోజుకు కూడా చూపించలేదు అంత పర్ఫెక్ట్ డేట్స్ తో పాటు టైమింగ్స్ తో పాటు అంటే ఇవన్నీ నిజంగా జరిగినాయి గతంలో అని చెప్పడానికి ఇదే నిదర్శనం వాటిని ఆ రీతి అర్థ తీసుకెళ్తూనే రేపథ్యం నన్ను సేవ జీవితంలో విజృంభించి ఒక తెగవారు నిన్ను ప్రశ్నించబోతున్నారు ఇవన్నీ ప్రశ్నలు వేస్తారు అప్పుడు నువ్వు ఏ రీతిగా నీ యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంటావు ఈ రోజులలో విశ్వాసాన్ని కాపాడుకోడానికి మనం కష్టపడుతున్నాం కాబట్టి అంజురపు చెట్టు చిగిరించింది ఇది వసంతకాలము అంటే ఎండాకాలము లేక కాలము ముగించే టైంకి సిద్ధపడుతున్నాం అంటే ఎండాకాలం అంటే కష్టతరం అయింది ఎందుకో నీకు చెప్తాను నేను పోయిన వారం అర్థం చేసుకుంటున్నాను ఎండకాలం ఎందుకు కష్టతరంగా ఉంటది అంటే ఎండాకాలము డే లాంగ్ లాంగర్ టైం టైం నైట్ షార్టర్ త్వర రాత్రి ఎండాకాలం అదే చలికాలము నైట్ లాంగర్ డే షార్టర్ అందుకే చలికాలము ఎంత పని చేసినా ఇంకా ఇన్కంప్లీట్ లాగానే ఉంటది పని ఎండాకాలము డే ఎంత పని చేస్తున్నా ఇంకా పోతనే ఉండడం అనిపిస్తుంది కానీ నైట్ ఇట్లా పండుగనట్టు ఉంటది లేస్తాము ఇకి ఇంకా అలసట్టనే ఉంటుంది శరీరం నిద్ర సరిపోనట్లే ఉంటది ఎందుకంటే టైమింగ్ స పెట్టింది దేవుడు కానీ చూడండి ఆ దినములు తక్కువ చేయబడిచో ఏ శరీరం తప్పించడం ఆయన చెప్పాడు అందుకే మన కొరకు ఈ యొక్క ఎండాకాలాన్ని తగ్గిస్తే నేను ప్రారంభించినప్పుడు ఎండాకాలం ఎండసర యువతి తగ్గడా కాపాడవ్వా ఆల్రెడీ 40-50 పీపుల్ చనిపోయారు మన స్టేట్స్ లో రెండు స్టేట్స్ ఎండ సరే పాపం బయట పని చేస్తారు పని వాళ్ళు డైలీ వేజ్ వర్కర్స్ ఆ ఎండకి పని చేస్తారు పాపం స్ట్రోక్స్ పడుతాయి బ్రెయిన్ స్ట్రోక్స్ బ్లడ్ క్లాట్ అవుతుంది వేడికి లంగ్స్ లో బ్లడ్ క్లాట్ అవుతుంది నువ్వు వేడిగాలి గిలిస్తే లంగ్స్ లో బ్లడ్ క్లాట్ అవుతుంది ఆ క్లాట్స్ తిరుగుతాయి బ్లడ్ స్ట్రీమ్ లో తిరిగి ఎక్కడ జామ్ అయితాయి జామ్ అయితే స్ట్రోక్స్ వస్తాయి కాబట్టి ఎక్కువ వాటర్ కన్సూమ్ చేయాలా మన ఎలక్ట్రోలైట్స్ వాటర్ కన్సూమ్ చేయాలంటే ఎలక్ట్రా ఎలక్ట్రాల్ పౌడర్ ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్స్ అవి తీసుకోవాలా ఎండాకాలం తర్వాత ప్రొటెక్ట్ చేసుకోవాలి హెడ్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి చెవులు ముక్కు ప్రొటెక్ట్ చేసుకోవాలా ఇవన్నీ ప్రొటెక్ట్ చేసుకోవాలి చెస్ట్ భాగం ప్రొటెక్ట్ చేసుకోవాలి కొంత లావు బట్టలు వేసుకున్నా పర్లేదు లోపల చెమట ఉంటుంది ఆ హీట్ కి నీ బాడీ ప్రొటెక్ట్ అయిపోతా చెమట ఉంటదనేసి మనం బాధపడతాం అందుకే లూజ్ వేసుకుంటాం గానీ కొంత టైట్ కొంత లావు దుంటే ఆ హీట్ రేడియేట్ కాదు బాడీ లోపలి కాబట్టి అంజురేపు చెట్టు చిగిరించింది కాబట్టి మనం అర్థం చేసుకున్న మనం ఉంటుంది యుగ సమాప్తి చివరికి ఇప్పుడు వసంత కాలము ముగించే టైం అని అదే లూకాసు వార్త అధ్యాయము లూకాసు వార్త అధ్యాయము ఇరవై తొమ్మిదవ కూడా ఈ విషయానికి వ్యాఖ్యలు చేస్తున్నాడు మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను అంజులకు వృక్షమును సమస్త వృక్షం ఇప్పుడు చూడండి అంజులకు అంజునపు వృక్షానికి సంబంధించిన వాక్యం ఎట్లా విస్తరిస్తుండదని విశదీకరిస్తుండో అంజునపు వృక్షంలో చూడండి తర్వాత వృక్షంలో చూడండి అంటున్నాడు కాబట్టి అంజునపు వృక్షము ఒక తెగకి సంబంధించింది అయితే తక్కిన వృక్షంలో కూడా వేరే తెగకు సంబంధించిన విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే చదువుడు అట్లనే అవి చిగురించుట చూచి వసంత కాలము ఇప్పుడే ఇప్డే సమీపంతకాలము ఇప్పుడే సమీపమాయను మీ అంతటే మీరు తెలుసుకుంటారు కదా కానీ మనం తెలుసుకుంటలేం కదా అని చెప్తున్నాడు కానీ మనం తెలుసుకుంటలేం కదా చదివా అటువలే మీరు ఇప్పుడు చూడండి ఆ చెట్లు దేనికి సంబంధించినవి అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూసినప్పుడు దేవుని రాజ్యము సమీపను అని తెలుసుకున్నాడు వసంతకాలము సమీపమైంది దేవుడి రాజ్యం సమీపమైంది కేవలం అంజరుపు చెట్ే అది చిగురించేది పలు రకాల చెట్లు కూడా చిగిరిస్తాయి ఈ లోకంలో అని చెప్తున్నాడు కాబట్టి ఈ లోకానికి సాదృశ్యమైంది అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు ఇంకా దేవుడి రాజ్యము సమీపమైంది వసంతకాలం సమీపమైందంటే దేవుని రాజ్యం దగ్గరకు వచ్చేసింది ప్రపంచమంతటా చిగురుస్తున్నాయి క్రైస్తవులు విజృంభించి చిగురుస్తున్నారు ప్రపంచమంతటా గొప్ప జనం కూడా అదే వాళ్ళందరూ మరణించే టైంకి అప్పుడు తెలుసుకుంటారు ప్రభుని అన్న విషయాన్ని యోవేలు గ్రంథంలో మనం కొంత కాలం క్రిందంచడం యోవేలు గ్రంథము మొదటి అధ్యాయము కొంతకాలం క్రిందట ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానించినం నాలుగవ వచనంలో ఈ యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం బొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేసి ఉన్నవి పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి ఇక్కడ మూడు పురుగుల గురించి మాట్లాడండి దీనికి సంబంధించిన వాక్యాలు ఇంటర్నెట్ లో ఉన్నాయి ఎవరికన్నా అవసరం అనుకుంటే యోగేళ్ళ బృందండి డౌన్లోడ్ చేస్తాం చాలా కాలం జాం ఈ మూడు పురుగులు దేనికి ఏవి తింటాయి అన్న విషయం ఇక్కడ రాయబడిని చూడండి ఐదవ మత్తులరా మేలుకొని కన్నీరు విడువుడి ద్రాక్ష రస పానము చేయవన్నారా రోదనము చేయుడి కృత ద్రాక్ష మీ నోటికి రాకుండా నాశనమాయను కొత్త దాక్షరాసం అంటే సంపూర్ణమైన సత్యం సంపూర్ణమైన సత్యం మీ రాకుండా నాశనం అయిపోతుంది లెక్కలేని బలమైన జనాంగము నా దేశం అన్నప్పుడు నా బిడలు దేవుని బిడల గురించి మాట్లాడుతుంది ఇక్కడ దాని తర్వాత వాటి పళ్ళు సింహపు కూరల వంటివి వాటి కాటు ఆడు సింహపు కాటు వంటిది అవి నా ద్రాక్ష చెట్లను పాడు నా అంజురపు చెట్లను తుత్తుయలుగా కొరికియున్నవి ఇది గతంలో అంటే ఇది గతించిపోయిందన్న విషయం చెప్తుండ్రు యువేళి గ్రంథం కానీ ఇది ఇంకా పవసం నా అంజరపు చెట్లను తుత్తు నీళ్లుగా కొరికి ఉన్నవి బెరడు ఒలిచి వాటిని పారవేయగా చెట్ల కొమ్మలు తెలుపాయను బెరడు అనేది మాట్లాడుతుంది ఇక్కడ కదా ఇవి ఇవన్నీ చిహ్న పరంగా చెప్పబడ్డాయి మిడతలు ఈ రకరకాల పురుగులన్నీ తేళ్ల సాదృశ్యం ఇవన్నీ ఒక మతపరమైన క్రైస్తవ గుంపు సాదృశ్యం ఇవి సగం సత్యం సగం అబద్దంలో ఉంటే వాటికి ఎప్పుడు ఒక గుర్తింపు మేమే గ్రేట్ మేమే కరెక్ట్ మేమే మేము ప్రొటెక్ట్ చేస్తున్నాం ఈ సేవని మేమే ప్రొటెక్ట్ చేస్తున్నాం ఈ సంఘాన్ని మా ఈ సంఘం పెద్దగైంది అని చెప్పుకుండేవాళ్ళు వీళ్ళంతా కాబట్టి ఎవరైనా ఆ సంఘానికి విరుద్ధం ఉంటే వాళ్ళ మీద పడి రక్కేసేవాళ్ళన్నట్టు బెరడు పీల్చే తొలిచివేసేవాళ్ళు అన్నట్టు వీళ్ళు కాబట్టి తేళ్లకు సాదృశంగా ఉన్న వీళ్ళు కాబట్టి తర్వాత కొమ్మల గురించి ఉంటుంది అంటే గొప్ప జనం సాదృశ్యం కొమ్మలు ఏమవుతున్నాయి కొమ్మల మీద ఉండే బెర్రడు వేస్తే ఏమైతే అవి కొమ్మల మీద ఉండే బెర్రడు తీసేస్తే ఏమైతుందండి తెల్లగైపోతుంది అంటే అది నీ చర్మం పీల్చేసి నీ చర్మం తొలిచివేస్తే ఎక్కడ పరిస్థితి ఉమ్మరీతిగా అట్లా అర్థం చేసుకోవాలని చెప్తున్నారు దేవుడు అవి తెల్లబారుతున్నాయి అంటే వాటి వాటి సారం పోతుంది వాటి మీద ఉండే బెర్రడు తీసి పడేస్తే స్ట్రిపింగ్ అంటే ఏంటంటే నీ ప్రొటెక్షన్ బెరడు అంటే మనం ఆ రోజు వాక్యాల చూసినాం చాలా కాలం కిందట అది దగ్గర రెండు మూడు సంవత్సరాల క్రితం చెప్పబడ్డ వాక్యం బెర్రడు దేనికి సాదోషం అంటే నీ మీద ఉన్న ప్రొటెక్షన్ స్ట్రైక్ స్ట్రిప్స్ అంటాం వాటిని ఆ ప్రొటెక్షన్ నీ మీద నుంచి వెళ్ళిపోయినాక నీకు ఇంకా ప్రొటెక్షన్ లేదు అని చెప్తున్నాడు నీ ప్రొటెక్షన్ ఏం తెలుసా రోజు నాకు సమృద్ధిగా పంట పండింది నా ప్రాణమా తినుము త్రాగము సుఖించము నాకు ఏ పొదవ లేదు అని చెప్పడమే నీ బెరడు నీ దగ్గర ఉన్న సంబృద్ది నీ సంపాదన నీ దాన్ని చూసి నువ్వు అతిశిస్తున్నావు నాకేం కొద్దులేదు నా బ్యాంక్ లో లాక్స్ ఆఫ్ రూపీస్ బ్యాలెన్స్ ఉంది నాకేం ప్రాబ్లం లేదు ఉద్యోగం ఉన్నా నేను జీవిస్తా అది నీ బెరడు అది స్ట్రిప్ చేస్తారు వీళ్ళు తేళ్లు నీ దగ్గర ఉన్న బెరడు దోచుకుంటారు వాళ్ళు గుంజేసుకుంటారు యుగ అదే వాక్యం మనం చాలా కాలం ధనించిన వాళ్ళని దేవుడే పంపిస్తున్న విషయాన్ని ఇక్కడ చూస్తుంది అవి నా ద్రాక్ష చెట్టును పాడు చెట్టును తుత్తులుగా కొరికి ఉన్నవి ెరడు ఒలిచి వాటిని పారేగా చెట్ల కొమ్మలు తెలిపాయను చూడండి అది అర్థం కావాలంటే చెట్ల కొమ్మలంటే గొప్ప జనం సాదృశ్యం గొప్ప జనము బెరడులు పోగొట్టుకుని తెలుపు అయిపోతున్నాయి అంటే అర్థమైంది మీకు తెల్లవారిన అంటే అర్థం చేస్తా మీకు అంటే తెలుపు అంటే ఏంటంటే రక్తం లేకుంటే తెలుపు అంటే ప్రాణాలు పోగొట్టుకున్నాక తెలుపు నేను ఎంతగానో వాటి వాటి మీద ఆధారపడ్డాను అవన్నీ నా దిపోయాయి కదా అనేసి మరణ మగనంతగా వాళ్ళు బేదన అనుభవిస్తా ఉంటారు అన్న విషయాన్ని మాట్లాడుతున్నాడు చూడండి కింద ఎనిమిదవ పెనిమిటి పోయిన యవనురాలు గోరెపట్ట కట్టుకుని నీవు అంగలాార్చము అప్పుడు వాళ్ళు ఏడుస్తారని చెప్తున్నాడు పెనిమిటిని పొగట్టుకున్న యవనురాలు యవన స్త్రీ క్రైస్తవ సంఘానికి సాదృశ్యం తన భర్తని పొగట్టుకున్న స్త్రీ లాగా ఎప్పుడు అయ్యోడు నేను ఎంతగా తప్పు చేసినాడు అని ఏడుసే టైం అది గొప్ప జనము ఆ క్షణంలో ఏడుస్తారు నేను ఇంతగా చెప్తున్నా ఈ సత్యని గ్రహించలేదే అని అది రియలైజ్ అయ్యి పశ్చాత్తాపంతో ఏడిచే సమయం కాబట్టి మార్నింగ్ ఇంకా అంత దీవ్రంగా మనం తెలిసిన అవసరం లేదు కాబట్టి ఆయన వచ్చే టైంకి అంజురప చెట్టు మీద పండు లేవు ఈ విషయం ఒకటి అర్థం చేసుకోండి ఆయన తిరిగి వచ్చే టైంకి అంజురప చెట్టు మీద పండు ఉంటుందా ఎవరని చెప్పండి వాక్యం ఉంది దానికి సంబంధించింది ఆయన తిరిగి లోకాల్లోకి వచ్చే టైంకి ప్రకృతి సహజంగా ఉన్న అంజురప్ప చెట్టు ఎప్పుడో అది ఎండిపోయింది దానికి పండిగ నువ్వు ఎన్నిటికీ ఫలించామని చెప్పిండు ఆ దేశం గురించి నేనేం స్పెషల్గా చెప్తలేను వాళ్ళ గురించి వ్యతిరేకంగా మన ప్రభు చెప్పింది మన ప్రభు మాట నమ్ముతున్నాయని అబద్దకుడు కాదు కానీ ప్రకృతి సహజంగా అది జరిగిపోయింది ఆత్మీయ సహజంగా చెప్తున్నాడు ఆత్మీయ కూడా అంజనపు చెట్టు సాదృశ్యంగా క్రైస్తల గురించి మాట్లాడుతున్నాడు ఆయన తిరిగి వచ్చినప్పుడు మనుషు తిరిగి వచ్చినప్పుడు ఆయన ప్రేమను కనుగొనున్నాడు ఎక్కడుంది ఫలం ఆయన తిరిగి వచ్చినప్పుడు చెట్టు మీద ఫలం ఒక చిన్న గుంపు వారు ఫలిస్తారు ప్రపంచమంతటా క్రైస్తవ జీవితము ఫలం లేని జీవితం లాగా తయారైతుంది ఆయన వచ్చే టైంకి కాబట్టి ఆయన తిరిగి వచ్చినప్పుడు మనసుకు తిరిగి వచ్చినప్పుడు ఆయన ప్రేమను కనుగొనుగునా ఎందుకు ఆయన అంటున్నాడు ఎకృతి సాధ్యంగా ఉన్నా అంజునప్పు చెట్టుబడిందో ఆయన తిరిగి వచ్చినప్పుడు కూడా శపించబడుతుంది ఆత్మీయంగా తయారై చెప్పుకుంటున్నా క్రైస్తవ సంఘం కానీ అది ఆత్మీయంగా లేదు ప్రణము ఆరో అధ్యాయంలో కూడా దీనికి సంబంధించిన విషయం మనం చూస్తాం అంజురప్ప చెట్టు దేనికి సంబంధించి నన్ను అర్థం చేసుకున్నప్పుడు ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయము పదమూడవ వచనంలో నక్షత్రాల గురించి మనం జరిగిస్తా ఉంటాం కాబట్టి చూడండి అంజురప్పట్టు అకాలకు పండ్లు అంటే అవి పండని కచ్చి కాయలన్నట్టు అకాలం అంటే దాని టైం రాలేదు అవి పండుగ కింద పడతాయి పండు కాకముందే పడిపోయే వాటిని అకాల ఫలం అంటారు మన సాధారణంగా ప్రతి సంవత్సరము మామిడి పూత పడిపోతది గాలి వస్తుంది విపరీతంగా గాలి వచ్చినప్పుడు చిన్నకాయలు పూతలు పడిపోయాయి అంట బాగా గాలి రావడం వల్ల ఈసారి పంట సరిగా లేదంటారు అకాలం పంట అకాలంగా పడిపోయిందంటే సంపూర్ణకి కాకుండానే అవి పడిపోయినాయి అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తుంది ఇక్కడ కూడా అంతే అంజురోప చెట్టు అకాలపు పండును ట్లు ఏం రాలతున్నాయంట ఆకాశపు నక్షత్రములు కాబట్టి ఆకాశపు నక్షత్రములు ఎలా రాలి అంజురపు చెట్టు దేని సాదృశ్యం మతపరమైన క్రైస్తవ జీవితం సాదృష్టం ఆకాశపు నక్షత్రము దేనికి సాదృష్టం అకాలగా రాలతున్నాయి ఇవి సర్పముల సాదృశ్యం జాగ్రత్తగా తీసుకోండి నక్షత్రములు ఒకసారి గొప్ప సాదృశ్యం ఇంకొకసారి సర్పముల సాదృశ్యం అవన్నీ అక్కడికి వెళ్ళి అకాలం వెంకట ఫలించలేదు అవి అవి అవి పచ్చివే అవి పచ్చి మొదటినే రాలిపోతున్నాయి అన్న విషయాన్ని మనం అర్థం చేస్తున్నాం ఎందుకంటే అవి అంజునపు చెట్టు నుంచి అన్ టైమ్ అంటే దాని కాలము కాకముందే రాలినేవన్నట్టు కాబట్టి ఆ రీతి వాటిని అర్థం చేసుకోవాల ఇప్పుడు రెండవ అంశం వెళ్తున్నాం మనం అగ్ని ఫయర్ బైబుల్ అంతటా అగ్ని అన్నప్పుడు దేనికి సాదృశ్యం అనేది మనం అర్థం చేసుకోవాలా దేవుని యొక్క కోపానికి సాదృశ్యం ఫస్ట్ పాయింట్ అది దేవుని యొక్క కోపానికి సాదృశ్యం అగ్ని నాతాన్ అభిహు నాతాను అభిహువాలి కుమారుద్దరు వేరే ఒక అగ్నిని అర్పిస్తారు బలిపీఠం మీద అహరోడు కుమారులు ఏం పేరు వాడి పేరు వాడి పేరు నాబాల నాబాలు కొంత జాగ్రత్తగా మనం చూడాలా వేరే ఒక అగ్ని బలిపీఠ మీద వారు అర్పించరి అప్పుడు దేవుని కోపము దేవుని ఉగ్రత పైనుంచి దిగిరావడం వారిని ఒక్కసారే దహించి వేసింది కదా దేవుని యొక్క అగ్ని అక్కడ మనం ఫస్ట్ టైం చూస్తాను అభిహువ అభిరామ్ ఇద్దరా ముగ్గురా ఇద్దరు అల్లిపోతారు అభిరాము ఓను ఓను ఓను ముగ్గురు వీళ్ళు వేరే ఒక అగ్ని అర్పించారు దేవునికి అప్పుడు దేవుని కో ఉగ్రత అక్కడి నుంచి దిగిరావడం వారిని దహించి వేయడం చూస్తాం మనం కాబట్టి అక్కడ ఫస్ట్ టైం చూస్తాం ఆయన కోపము అగ్ని ఆయన కోపానికి సాదృశ్యం అన్న విషయాన్ని మనం అక్కడ అర్థం చేసుకుంటాం ఫస్ట్ పాయింట్ రెండవ విషయం అగ్ని తేళ్లకి కూడా సాదృం ఎందుకనేది మేము అర్థం చేసుకోవాలా ఫస్ట్ పాయింట్ అది దేవుని కోపానికి ఉగ్రత సాదృశ్యం రెండవది తేళ్లకు సాదృశ్యం ఎందుకంటే అవి కాటేస్తే మంటలేస్తాయి తేళ్లు గరిస్తే మంట అగ్ని కాలినట్టునే ఉంటది మంట కాబట్టి అగ్ని అనేది తేళ్లకు సాదృశ్యం తేళ్లకి తేళ్లు కూడా ఆయన చేతిలో ఒక సాధనం లాగా వాడబడుతున్నాయి గణహీనమైన ఘటం లాగా గనహీనమైన సాధనం లాగా వాడబడుతున్నాయి ఎందుకంటే దేవుని శిక్ష మన మీదకి వస్తా అన్న విషయాన్ని ఎస్ఎకేలు ఇరవైవ అధ్యాయము ఎహెచ్ ఇరవై అధ్యాయము నలభై ఏడవ వచనం దక్షిణ దేశం జాగ్రత్త తీసుకోండి దక్షిణ దేశము దానికి ఆపోజిట్ ఏంది ఉత్తరం కదా ఉత్తరం అవి అర్థం చేసుకోండి దక్షిణం అంటే దేనికి సంబంధించింది ఉత్తరం అంటే దేనికి సంబంధించింది తర్వాత చదువు దక్షిణ దేశమా యహో మాట ఆలకించుము ప్రవణ యహోవ సెలవిస్తుందేమనగా నేను నీలో అగ్ని రాజబెట్టుదును అది నీలో పచ్చని చెట్నన్నిటినీ ఎండిన చెట్లన్నిటినీ దహించును అది ఆరిపోకుండా ఉండును నలభై ఏడవ కదా దక్షిణ దిక్కు మొదలుకొని ఉత్తర దిక్కు వరకు భూముఖం అంతయు దాని చేత కాల్చబడును కాబట్టి అది పెట్టినవాడు ఎవరు నేను నీలో అగ్ని రాజబెట్టుదును కాబట్టి మన ప్రభు అగ్ని పెడుతున్నాడు అన్న విషయాన్ని మనం ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాం కాబట్టి అర్థం చేసుకోండి దక్షిణము అన్నప్పుడు తేళ్లకు సాదృశ్యం ఉత్తరము అన్నప్పుడు సర్పములకు సాదృశ్యం ఈ వాక్యం ప్రకారంగా దక్షిణము అంటే తేళ్లకు సాదృశ్యం ఉత్తరము అన్నప్పుడు సర్పములకు సాదృశ్యం మన ప్రభ్వే ఆ అగ్నిని రాజ పెట్టుచున్నాడు అంటే అగ్నిని పెట్టేవాడే మన ప్రభు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసినాడు కాబట్టి ఈ అగ్ని ఏం చేస్తుందంటే ఆ కొరహు కుమారులు కూడా కాల్చివేయబడ్డారు కదా కురహు కుమార్లు కూడా దేవుని యొక్క అగ్ని దిగవచ్చి వారిని కాల్చివేస్తారు కదా అందస్టర్ అంటే రెండు సార్లు జరిగిందని నాకు అది జ్ఞాపకం ఇప్పుడు అంటే పాత నిబంధన కాలంలో రెండు సార్లు జరిగింది అంటే ఇప్పుడు జరగాల్సింది ఫైనల్ అన్న విషయాన్ని జ్ఞాపకం అంటే మూడు సార్లు అది జరుగుతుంది థర్డ్ టైం అంటే ఫైనల్ టైం అన్నట్టు దేవుని దృష్టిలో కాబట్టి మూడవ దినము అన్నప్పుడు చివరిది అన్న అవకాశం కాబట్టి అగ్ని అన్నప్పుడు సంపూర్ణంగా దహించి వేసేది ఇక్కడ ఇక్కడ ఏమన్నా చూడండి మూడు విశాల్ మొదటిదిగా దక్షిణంలో ఆరంభమై ఉత్తర దిక్కు పోయి దాని దక్షిణం నుంచి ఉత్తరం పోయి మొత్తం ప్రపంచమంతటా కాలిపోతుంది ఏం కాలిపోతుంది పచ్చని చెట్లు ఎండిన చెట్లు కాబట్టి చెట్లు అన్నప్పుడు గొప్పచన సాదృశ్యం ఇందకు మనం చూస్తున్నాం అంజలపు చెట్టు గాని ఒలివ చెట్టే గాని ద్రా చెట్లే గాని దేవుని బిడ్డలకు సాదృశ్యం అవన్నీ కాలిపోతాయి అన్ని పచ్చని చెట్లు అన్ని ఎండిన చెట్లు కాలిపోతాయి తవ్వే అగ్ని పెడుతున్నాడు అన్న విషయాన్ని అక్కడ చూపిస్తున్నాడు సరే మరి కాలిపోకుండా ఉంటారు ఒక చిన్న గుంపు కాలిపోకుండా దేవుడు జాగ్రత్తగా కాపాడుకుంటా ఉన్నాడు ఆ గుంపులో ఉండాలన్న తీర్మానం నీకు ఉండాలా ఈ వాక్యాలు అర్థం కాకుంటే నువ్వు ఏ గుంపులు గుర్తెరగలేవు ఎప్పటికీ గుర్తెరగలేవు ఎన్ని సంవత్సరాలు ఎంత ప్రార్థనలున్నా ఏ గుంపులో ఉన్నావో నువ్వు తీర్మనించుకోకపోతే శాశ్వతంగా అదే గుంపులో ఉండిపోతావు తెలియకుండా తెలిసినాక ఎవడు ఏ గుంపులో ఉండడు ఒకటే గుంపు ఉంటాడు ప్రభు చెంతా ఉండాలి నిత్యము శివుల పొరతం మీద గొర్రెలతో పాటు నివసిస్తా ఆ గుంపులో ఉండాల ఆ గుంపునే బైబుల్ లక్ష మంది అంటుంది ప్రాణ గ్రంథంలో వన్ లాక్ ఫార్టీ చిన్న గుంపు లిటరల్ గుంపు కాదు అది లిటరల్ అంటే కరెక్ట్ గా లక్ష మంది కాదది అది ఉప్మా రీతిగా చెప్పాలంటే 12 12 144 ఫార్టీ ఫోర్ కదా 12 టువల్స్ 12 ఇంటూ ట్వల్వ్ కాబట్టి పాత నిబంధన కాలంలో పన్నెండు గౌత్రికులు కృత నిబంధన కాలంలో పన్నెండు మంది శిష్యులు ఉపాధి రీతిగా చెప్పబడింది అది కాబట్టి పాత నిబంధన కాలపు భక్తులైనా కృత నిబంధన కాలపు భక్తులైనా ప్రభుని వివరించిన వాళ్లే ఇరవై పెద్దలు అని మనం ప్రగణ గ్రదాం మన ప్రభు సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఇటుపక్కన ఇరవై ఇటుపక్కన పన్నెండు మంది పెద్దలు ఇటుపక్కన పన్నెండు మంది పెద్దలు వారందరూ వారి కిరీటంలో తీసి ఆయన పాదంలో చింత పెట్టినరు ఇరవై మంది వాళ్ళు కాబట్టి ఆత్మీయ నిజంగా ఇరవై మంది కాదు వాళ్ళు ఆత్మీయ దృష్టి నిబంధన కాలపు దేవుని బిడ్డలు కృత నిబంధన కాలపు దేవుని బిడ్డలు అంటే ఒకటే తాత్పర్యం కలిగిన వారు ఒకటే రక్షణ అనుభవంలో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ మెసే కొరకు ఎదుర్పిస్తున్న వాళ్ళందరూ ఆయన మరణ భూస్థాపన పునరుద్ధరణ లో పాల్గొందిన వీళ్ళందరూ కాబట్టి ఆయన సన్నిధిలో నివసించగలుగుతున్నాను మనమందరం అక్కడ ఉంటాం అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే నువ్వు ఆ గుంపులో ఉంటావు లేకుంటే నువ్వు గుంపులు ఉండవు నేను ఎట్లుంటే ఆ గుంపులో అనుకుంటే నువ్వు ఉండలేదు నేను తప్పకుండా ఆ గుంపులో ఉంటాను నేను తీర్మానించుకున్నాను ఆ గుంపులో ఉండి గుర్తిరగడానికి కొరికే నేను ఈ ప్రయాస పడుతున్నాను ఇక్కడ ఈ వాక్యాన్ని ధనిస్తూ దాని గురించే అన్న తపన నీకుండాలి ఈరోజు కాబట్టి అగ్ని దేవుని కోపానికి సాదృశ్యం ఆయన కోపము తేల రూపకంగా ఈ లోకం మీద పడుతుంది ఆయన కోపం అగ్ని ఐగుప్తి మీద పడలేదా పడింది లేదు ఐగుప్తు మీద ఐగుప్తు నుంచి ఈ సమయాలు బయట పడింది అగ్ని వాళ్ళ పైర్లన్నీ కాల్చి వేసింది వాళ్ళ పశువులన్నీ కాల్చి వేసింది అది అటువంటి అగ్ని గురించి మనం ఎన్నిసార్లు ఇక్కడ యువ సమాప్తికి వచ్చినప్పటికీ చూడండి ఆయన దహించు అగ్ని ఈ విషయం తెలుసు ఆయన దహించు అగ్ని యోహాను బాప్సమిచ్చి యోహాను ఆ అగ్ని గురించి సాక్ష్యం ఇచ్చింది నేను మీకు నీళ్లలో బాప్సమిచ్చింది గాని నా వెనకవచ్చు వాడు నాకంటే శక్తిమంతుడు ఆయన మీకు పర్షుదాత్మతోను అగ్నితోనూ బాప్సం ఇచ్చిన అన్నాడు కాబట్టి ఆ బాప్తిజం అనేది రెండు ఆత్మీయమైన దశలు యుగ సమాప్తికి వచ్చేపటికి కేవలం నీళ్ళ బాప్సం పొందిన వాళ్ళే ఉంటారా లేక పరశురాత్మ బాప్సం పొందిన వాళ్ళు ఉంటారా లేక అగ్ని అభిషేకం పొందుకున్న వాళ్ళు ఉంటారా ఇది మూడు ఆత్మీయ దశలు కాబట్టి చాలా మంది నీటి బాప్సం దగ్గర ఆగిపోయే వాళ్ళు కొంతమంది ఆ పరశురాత్మ అభిషేకం పొందుకునే వాళ్ళు అందరి భాషలో మాట్లాడారు అందరు కాదు అందరు అద్భుతాలు చేసే కాదు కొందరు మరి కొందరు చివరికి అగ్ని అభిషేకం పొందుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి మనమందరం అగ్ని అభిషేకం పొందుకున్న వాళ్ళ గుంపులో ఉండాలన్న తీర్మానం మనకు అవసరం రవ్వా నేను ఆ చివరి గుంపులో ఉండాలా అగ్ని అభిషేకం పొందుకున్న ఎందుకు అగ్ని అభిషేకం అగ్ని అభిషేకం ఎందుకు ఆ విషయం అర్థం చేసుకోండి అగ్ని అభిషేకం పొందుకున్న వాడికి మరీ కష్టతరమైన సేవ ఉంటుంది అప్పుడంట వద్దు బ్రదర్ నాకు ఆ అభిషేకం అంటవా అంటే నీటి బాక్సం తీసుకున్న చాలా కదా పర్శోత్మ అభిషేకం నా మీద ఉంది కదా నాకు చాలా బ్రదనంట నేను చాలా చెప్పాను అగ్ని అభిషేకం పొందుకోవాలా ఎన్నడూ చేయని విధంగా విశేషమైన సేవ ఆయన కొరకు మనం చెయ్యాల యుగ సమాప్తిలో ఎందుకంటే ఇటువంటి సేవ సృష్టి ఆరామం మొదలుకొని ఇంతవరకు ఎవరికి అప్పగించబడలేదు భయంకరమైన కష్టకరమైన కాలంలో మనం ఇప్పుడు సేవ చేయబోతున్నాం కానీ మనం ఇది చాలా కష్టకరమైన ఉంటాయి ఏ క్షణం ఏ దశ నుంచి నీ మీది ప్రాణం ఉపద్రవం వస్తాను కానీ ఆయన నిన్ను కాపాడుతాడు అది విశ్వాసం కాబట్టి ఆయన కొరకు మరణించక సిద్దపడాలి ఎందుకంటే శిష్యులు అందరూ సిద్దపడిన వాళ్ళు త్రీ హండ్రెడ్ కదా శిష్యులు వాళ్ళు సేవా చివరికి ఇంకా విస్తరించే టైంకి త్రీ హండ్రెడ్ వాళ్ళందరూ పన్నెండు మంది కాదు కేవలం నూట మంది పర్శువత్వ అభిషేకం పొందుకున్న రోజుల్లో ఉన్నారు ఆ పుస్తకారంలో తర్వాత త్రీ కానీ పన్నెండు మంది ఆయన మరణించక ముందు ఫార్టీ పీపుల్ అయితారు సెవెంటీ పీపుల్ అవుతారు డెబ్బై మంది శిష్యులు అవుతారు ఆయన మరణించక ముందు డెబ్బై మంది ఉంటారు ఆయన మరణించేటైకి ఒకరే ఉంటాడు అందరూ చెల్లాసి ఎదిరిపోతారు ఆయన మరణించి తెలియసాక పదకొండు మంది జమ అవుతారు అపోస్తకరంలో పన్నెండవ జమ అవుతాడు కానీ దేవుని దృష్టిలో పన్నెండవడు పౌలు అన్న విషయాన్ని మనం మినిసలో జానిస్తాం ఇక్కడ కానీ వాళ్ళందరూ మరణించే వరకు సిద్ధపడ్డవాళ్ళు నేను మరణిస్తా అని ముందుకు వచ్చిన మీకు తెలిసా అపోస్తకరం జానిస్తే మీకు అర్థమైంది ఈ విషయం చర్చిస్తులో మనం అర్థమైతుంది ఈ రోజు నేను మరణిస్తాను లేదు నువ్వు ఉండాలని నువ్వు ఇంకా కొంచెం కాలం సేవ చేయాలని నువ్వు ఇంకా చాలా మందికి అనేకమైన విషయాలు ప్రకటించాలి లేదు లేదు లేదు నేను చనిపోతాను ఎందుకంటే బ్రతుకుంట క్రీస్తే చావైతే మేలు అన్న వాక్యం వాళ్ళకి చాలా బాగా అర్థమైంది ఈ రోజు ఎవ్వరికి అర్థం కాదు ఎవ్వరు చెప్పరు కూడా చర్చ దేవుడిని సమృద్దిగా ఆసరించిన గాక అంటే లక్షలాది ప్రజలు పోయి వింటారు గాని బ్రతుకుంట క్రీస్తే చావైతే నీకు మేలు అంటే ఆ రోజు నుంచి ఎవరు ఆ చర్చికి అటువంటి కాలంలో మనం ఉన్నాం ఎంతమంది చనిపోయి సిద్ధంగా చేతులు లేపుతారు గానీ ఆ క్షణంలో ఎవడన్నా వచ్చి జెండా వర్తను వస్తే మీరు పరిగెత్తిపోతారా ఖచ్చితంగా నేను చెప్తున్నా ఇప్పుడు ఇక్కడ వచ్చిన జెండాలు వర్తను ఎవరన్నా చేస్తారు ఎక్కడెవన్న దుంకేస్తారా అక్కడ తెలిసిపోతుంది కదా మరి మనం తీర్మానించుకోవాలా ఎందుకంటే ఇంతకు సేవలు అట్లా జరిగింది కొట్టనీకి వచ్చినారు పొట్ట లేకుండా వెళ్ళిపోయినారు ఎంత దేవుడు అవకాశం ఇవ్వలేదు అనొచ్చు అనేక ప్రాంతాల్లో మనం సేవ పోతుంటే మనల్ని వస్తా ఉంటారు మనల్ని పట్టుకోడానికి వస్తా ఉంటారు పోలీస్ స్టేషన్ తీసుకపోతారు ఆ క్షణంలో ఏ మాట మీరు భయపడకండి ప్రవేయిస్తారు మీకు శక్తి ఎట్లా మాట ఆయన ఇస్తుంటారు కాబట్టి మనం ఇటన్నింటినీ గ్రహించి మనం ముందు ఇప్పుడు ఇంకొక అంశం చూపించి నేను ముగిస్తా చేపల గురించి క్రైస్తవలు అంటే చేపలు అంతా తెలిసిన విషయమే కదా చర్చిల మీద చేప బొమ్మలు పెట్టుకుంటారు కార్ల మీద చేప స్టిక్కర్లు అయితే పెట్టుకుంటారు కాబట్టి ఇంకా బాగా అర్థమవుతుంది చేపలంటే క్రైస్తవులు అని కొనసాల్ రాష్ట్ర ఈ విషయాన్ని మనం ధ్యానించిన ఛాన్సార్లు మొదటి కొనసాల్ రాష్ట్ర పత్రిక పదిహేనవ అధ్యాయము ముప్పై తొమ్మిది నలభైవ వచనాలలో ఈ అంశాన్ని జ్ఞాపకం చేసినాడు రెండు రకాల జీవరాశుల గురించి ప్రభు అక్కడ మన మాట్లాడుతున్నాడు మొదటి కొందల రాష్ట అధ్యాయము ముప్పై వచనము నలభై వచనంలో రెండు రెండు గుంపుల చేపల గురించి అక్కడ మాట్లాడుతున్నాడు ముప్పై ముప్పై చదువు ఏం పర్లేదు మనుష్య మాంసం వేరు మృగ మాంసం వేరు పక్షి మాంసం వేరు చేప మాంసం వేరు కాబట్టి అర్థం చేసుకోండి నాలుగు రకాల మాంసంల గురించి మాట్లాడుతున్నాడు అంటే ఇది ఫుడ్ కు సంబంధించిన అనుకోవచ్చు అది ఫుడ్ కు సంబంధించిన బోధగానే కాదు అంటే నాలుగు రకాల మాంసం తినచి మనం అని చెప్పొచ్చేమో పాస్టర్స్ ఎవరన్నా అట్లా కూడా తప్పది పర్లవరాజ్యాన్ని పోలిస్తున్నప్పుడు ఆయన ఏమవుతుందంటే నాలుగు రకాల మాంసములు అంటే నాలుగు రకాల గుంపుల గురించి మాట్లాడుతు అక్కడ ముఖ్యంగా చివరికి చేపల గురించి మాట్లాడుతున్నాడు ఈ ఈ గుంపులన్నీ రెండు రకాల గుంపులుగా విభజిస్తున్నాడు ఒకటేమో ఆకాశానికి సంబంధించినై ఒకటేమో భూలోకానికి సంబంధించిన అని చెప్తుండక సముద్రానికి సంబంధించిన జీవరాశ గురించి మాట్లాడుతుండ ఒకటేమో ఆకాశానికి సంబంధించింది రెండవదేమో సముద్రానికి సంబంధించింది కాబట్టి ఆకాశానికి సంబంధించిన ఏమో ఆత్మీయమైన సముద్రానికి సంబంధించినవి శారీరకమైన ఆ విధానం మనం నేర్చుకోలేదు హబ్బకు గ్రంథం మరొక చూడగలరా మనం కొంతకాలం కింద ధ్యానించిన చిన్న ప్రవక్తలలో ఒకటి కదా హబు మనుషులే చేపలు అన్నదానికి ఇక్కడ ఫస్ట్ టైం వాక్యం మనం చూస్తున్నాం చూడండి హబ్బకుకు రాసిన గ్రంథము మొదటి అద్దెం ఇది మనం కొంతకాలం ధర్మించాం ఈ పుస్తకం అంతా రికార్డింగ్స్ ఇంటర్నెట్ లో పద్నాలుగో వస్తం మనుషులే చేపలు అనదానికి వాక్యము నిదర్శనం అక్కడ సాక్ష్యం ఇస్తాం చూడండి ఏలికలేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను చూడండి సమానులుగా చేసిండు అంటే చేపలను ప్రాకు పురుగులను నరులతో సమాధానం సమానం చేసిండు నరులను చేపలతో సమానంగా చేసిండు అన్న విషయాన్ని అక్కడ మాట్లాడుతున్నాడు కదా అబ్రంథము మొదటి అధ్యాయము పద్నాలుగో వచ్చిన ఏలిక లేని ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసి వాడు గాలము వేసి మానవులందర్నీ గూర్చి గుచ్చి లాగి ఉన్నాడు ఎవడులాగుతాడు అని చెప్తున్నాడు కదా మనుషులని గాలం వేసి గుచి లాగుతున్నట్టే మనుషులనే చేపలతో పోల్చిండి అన్న విషయాన్ని ఇక్కడ మనం చూసినాం దీని ఇదంతా గొప్ప జనానికి సాదృశ్యం మనం పోయినవరం కొంతకాలం క్రింద ఇక్కడ ధ్యానించినాం కాబట్టి చేపలు అనగానే సాదృశ్యం ఇవి రెండు రకాల గుంపులు చూడండి చేపలలో రెండు రకాల గుంపులు ఒకటేమో ఆకాశం సంబంధించిన చేపలు అంటే ఆత్మీయమైన అంటే గొప్ప నుంచి బయటికి వచ్చిన గుంపు అది రెండవది నీళ్ళనే ఉండే గుంపది అంటే ఈ లోకంలోనే కింద ఉండే గుంపది అది సగం సత్యం సగం అబద్ధంలో ఉన్న క్రైస్తవ గుంపన్న విషయాన్ని మనం మాట్లాడుతున్నాం తర్వాత వల వల దేనికి సాదృశ్యం అన్నప్పుడు దుష్టునికి సాదృశ్యం అని మనం జానిస్తున్నాం ఇందాక గురించి హబ్బు రాష్ట్ర గ్రంథంలో వల వాడు గుచ్చి గాలం బేసి గుచ్చి పడుతున్నాడు మనుషులని కాబట్టి అది సైతానికి సాదృశ్యం వల దుష్టు సాదృశ్యం అని కూడా ఒకసారి అర్థం చేసుకోవచ్చు ఇంకో రీతిగా పర్లవ రాజ్యాన్ని దేంతో పోల్చాలా పోలి ఉండేది అది కాబట్టి మీరు ఈ విషయం బాధ తీసుకోవాలా ఒకసారి వల దుష్టునికి ఎట్లా పోలి ఉంటుంది ఇంకొక దిక్కు పర్లోకానికి ఎట్లా బోలి ఉంటుంది అక్కడ కన్ఫ్యూజ్ అయిపోయి కొంతమంది మానేస్తారు ఈ బోధ నాకు తెలుసు ఎందుకంటే సైతానుడు గర్జించి సింహం తెలుసు మన ప్రభు ప్రథమ సింహం తెలుసు వాడు కూడా సింహమే మన ప్రభు కూడా సింహమే కదా మళ్ళీ వాడు గర్జించే సింహము మన ప్రభు ప్రమ సింహం తేడా లేదా అప్పుడు డౌట్ రాదేమో అందుకే ఈ విషయం చాలా జాగ్రత్తగా ధ్యానించండి ఎప్పుడైతే ఇటువంటి డౌట్స్ వస్తాయి మీకు మీరు క్లారిఫై చేసుకోవాలా చరిత్రలో ఇటువంటి క్లారిఫికేషన్ చేసుకోకుండా పెద్ద కఠినమైన రాజులు బయటికి రావడం జరుగుతుంది జోజఫ్ స్టాలిన్ మీరు పేరు విన్నారా ఎప్పుడన్నా జోజఫ్ స్టాలిన్ గురించి పేరు వినారా ఇశాల్ రష్యా దేశానికి పెద్ద మినిస్టర్ ఉండేనా కొన్ని లక్షల మంది క్రైస్తలను చంపించిండు ఆయన జోసఫ్ స్టాలిన్ వాళ్ళ పెద్ద పాస్టర్ చర్చి పాస్టర్ ఒకప్పుడు అయితే నేను కూడా పాస్టర్ అవుతాననేసి ఒక బైబుల్ కాలేజ్ జాయిన్ అయిండు జోసఫ్ స్టాలిన్ ఆ బైబుల్ కాలేజ్ లో ఏమైందో ఎవరు తెలియదు ఈ రోజు కూడా నాకు కూడా తెలియదు నేను చాలా ప్రయత్నించిన ఆయన నిరంకర్షుగా తయారైండు ఆ కాలేజ్ కోర్స్ డిస్కంటిన్యూ పాస్టర్ కావలసిన వాడు కోర్స్ డిస్కంటిన్యూ చేసి లేడు అనేసి ప్రకటన స్టార్ట్ చేసి చాలా కటినంగా ఆ దేశాని పరిపాలించి క్రైస్తవులను ఎంత మందిని చంపడం లక్షల మందిని నాకు అనిపిస్తుంది బహుశా ఆ కాలేజ్ లో బైబుల్ కాలేజ్ లో సెమినరీ అంటారు ఇంగ్లీష్ లో సెమినరీ అంటారు ఆ సెమినరీలో బహుశా ఈయన ప్రశ్నకి ఆ ప్రొఫెసర్ జవాబు ఇవ్వలేకపోయిందేమో కరెక్ట్ గా అక్కడి నుంచి అనుమానపు ఆత్మ అతన్ని పట్టి పీడించి అతన్ని దేవు దూరంగా లాక్కపోయింది ఒక పాస్టర్ కొడుకు నిరంకుశుడుగా పరిపాలించి ఎంత మందిని అని ఊహిస్తేనే ఒళ్ళు జల్దరిస్తూ ఉంటాయి అందుకే బైబుల్ స్టడీలో చాలా జాగ్రత్తగా మనం ఎటువంటి డౌట్స్ వచ్చి క్లారిఫై చేసుకోవాలా సరే మీరు అనొచ్చు బ్రదర్ మీరు క్లారిఫై చేయటం అని నాకు తెలుసాను అనుకోను నాకు కూడా ఆయన బయలుపరుస్తాడు మేము ఆయన చదివేలో కూర్చొని కనిపెట్టుకుని వెతుకుతా ఉంటాను మీరు ఏ రీతి ఇక్కడికి వచ్చి కొన్నిసారి మాట్లాడుతున్నాడు నేను కూడా ఎక్కడ ఉంటే అవకాశం కూర్చొని వాళ్ళ ధర కూర్చొని మాట్లాడుతూ ఉంటాను పాఠశాలతో వాళ్ళు చెప్పలేరు ఎందుకంటే వాళ్ళ విధాలు వేరే ఎవరన్నా అట్లా దొరుకుతావు అని ప్రయత్నం చేస్తా దొరుకుతాడు ఎవరో ఒకరు ఎందుకంటే నాకు ఉంది ఆసక్తి దేవుడు ఎవరి ద్వారానో బయలుపరతాడు ఫిలిప్ నపుంసకునికి బయలుపరచలేదా ఆయన విధానం అది ఎవరి ద్వారానో ఒకరి ఇవన్నీ బయలుపరచాల్సిందే నేను కాకుంటే నా ప్లేస్ ను ఇంకొకరు నిలబెడతాడు మిమ్మల్ని నిలబెడతారు మీరు తీర్మానించుకుంటే మీరు కూడా ఇక్కడికి వచ్చి నిలబడితే మీ ద్వారా బయలుపరచరు ఎందుకంటే పరుశురాత్మ అందరిలో ఒకటే కార్యం చేస్తాడు కాబట్టి ప్రసంగి తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వర్షంలో దీనికి సంబంధించిన విషయం ఉంది అట్ ఎట్లంటో బ్రదర్ వాళ్ళ సైతానికి సాదృశం అని వెంట చెప్పగలవు పౌలేమో వాళ్ళ పలువు రజల సాదృశ్యం అన్నప్పుడు ఈ వాక్యము మనకి ఆ జవాబు ఇస్తుంది తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచ్చినం తన కాలం ఎప్పుడు వచ్చినో నరులు నరులు ఎరగరు తమ కాలం ఎప్పుడు వచ్చినో నరులు ఎరగరు కరెక్టే కదా చేపలు వల ఎందు చిక్కబడినట్లు కదా వల ఎందు చిక్కబడినట్లు పిట్టెలు వలలో పట్టుబడినట్లు అశుభ కాలమున హఠాత్తుగా తమకు చేటు కలిగినట్లు వారు చిక్కుబడుదురు కాబట్టి చేపలు ఎట్లా వలలో చిక్కుబడతాయో ఏ కాలంలో అశుభ కాలం అశుభ కాలం అశుభ కాలం అంటే శ్రమల కాలం కష్టాల కాలం మనముంటుంది ఇప్పుడు అశుభ కాలం కాదటరా ఎఫ్ రాష్ట్ర పత్రికల పౌలు ఎప్పుడూ చెప్పింది మీరు ఉంటున్నది దుర్దినములు కాబట్టి ఇది అశుభ కాలం మనముంటుంది అశుభ కాలం చేపలు పట్టబడినట్లు పిట్టలు పట్టబడినట్లు అందరు వలలలో గాలంలలో పట్టబడతారు అన్న విషయం కాబట్టి ఈ చేపలన్నీ పట్టబడతాయి అది మనం నేర్చుకోవాల్సిన విషయం చేపల సంబంధించిన బోధ తర్వాత మతయసు వార్త పదమూడవ అధ్యాయంలో మన కొంతకాలం ధనించిన మత్యసు వార్త పదమూడవ అధ్యాయము నలభై నలభై ఏడు యాభై ఈ పట్టబడ్డ చేపలని ఏం చేస్తారు చివరికి మన ప్రభు చెప్పిండ విషయం ఇవన్నీ పట్టబడతాయి కానీ చివరికి ఏం జరుగుతుంది మరియు పర్లోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చూడండి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో తీర్చి చెడ్డ వాటిని చూడండి బయట పాడవేస్తారు నిలలో పడవారు నిళ్ళ పడవేస్తే మళ్ళీ నీళ్ళు జమ అయితాయి వాటి వాటిని బయట పడేస్తారు మంచి చేపలని దంపాల వేసుకుంటారు చెడ్డ వాటిని బయట పాడవేస్తారు కాల్ చేయాలి ఇంకా ఆరంభించనుకున్నా గానీ మొదటి బూర ఊదినప్పుడు మొదటి బూర ఊదబడినప్పుడు మూడవ వంతు దహించవే ఆ విషయం కూడా మన తెలుసుకున్నాం చక్ర గ్రంథాలు మనం మొదటి బూర ఊదినప్పుడు అగ్ని సంబంధించిన విషయాలు మనం అక్కడ చూస్తాం ఈ చేపలకు సంబంధించింది ూర ఊదినప్పుడు ఇవన్నీ మనం ప్రాణగ్రంథం ఎనిమిదో అధ్యాయంలో చూస్తాం బోరకు సంబంధించిన విషయాలు రెండవ బూర ఊదినప్పుడు వీటి సంబంధించిన దీర్ఘంగా మనం సిస్టమేటిక్ గా తర్వాత గానిస్తాము రెండో బూర ఊదినప్పుడు ఈ మూడో మూడు భాగం అంటే వన్ థర్డ్ అంటే ముప్పై మూడు అర్థం ముప్పై లేక మూడో వంతు చేపలన్నీ మరణిస్తాయి అని అక్కడ వాక్యం ప్రాణగ్రంథము ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో అసంలో అది రెండవ బూర కూదినప్పుడు జరిగే విషయం ఇది అవి మరణించినప్పుడు ఏం జరుగుతాయి అనేది ఎహెచ్కే ల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము అయిదవ వర్షంలో ఉంది అవన్నీ ఆకాశ పక్షులకు లేక భూ జంతువులకు కాబట్టి ఆకాశ పక్షులంటే పక్షులు పొడుచుకొని తింటాయి కాబట్టి తేలక సాదృశ్యం భూ అంటే సర్పం సర్పంలకు సాదృశ్యం అవి భూమిద ఉంటాయి కాబట్టి భూ జంతువులలో కుయి బహు కుయూర్తి సర్పం కాబట్టి అది సర్పంలకు సాదృశ్యం భూ జంతువులు కాబట్టి ఈ రెండు ఈ చచ్చిన చేపలను భక్షిస్తే ఎహెచ్ ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఐదవ వర్షంలో ఉంది ఇది రెండవ బూర ఊదినప్పుడు జరిగేదన్నట్టు గొప్ప అందరూ అంటే మూడవ వంతు వాళ్ళు చనిపోయినప్పుడు అంటే క్రైస్తవ సంఘము నాలుగు గుంపులుగా విభజిపబడింది భయం ప్రకారంగా మొదటి మూడు మొదటి రెండు గుంపులు శాశ్వతంగా తెగవయబడి చత్తురు మూడో గుంపును అన్ని గుండె నుంచి బయలుదేరికొస్తాడు దేవుడు మరి వీళ్ళందరూ మరణిస్తారు అన్న విషయం వీళ్ళ మీద సర్పములు తేళ్లు భక్షిస్తున్నాయి అన్న విషయాన్ని ప్రభు మంతా మాట్లాడుతున్నాడు ఇంకొకటి చూసుకుని మనం వాక్యాన్ని ముగించుకుందాం ఆకాశ పక్షులు అన్నప్పుడు ఏమర్థం అవుతుంది చెప్పండి వాక్యాలు చూపిస్తాను మీకు అవన్నీ మీరు అర్థం చేసుకునే ప్రయత్నించండి మీకొకరు మీకు ఆల్రెడీ అండర్స్టాండింగ్ ఉంటే ఆకాశ పక్షులు ఏం చెప్పండి నిజంగా ఆకాశ పక్షులు ప్రకృతి సహజమైంది అట్లా అర్థం చేసుకున్నాక అవసరం లేదు మనకి ఇంతవరకు కూర్చొని అవసరం లేదు ఆకాశ పక్షులు దేనికి సంబంధించింది ఏ గుంపుకు సంబంధించింది ఒకసారి ప్రభు వాటి గురించి జ్ఞాపం చేస్తాడు ఆకాశపక్షన్ని చూడండి అవి విత్తవు కోయవు అవి సమకూర్చుకున్నవు కానీ వాటికంటే శ్రేష్ఠులు మీరు అంటాడు అంటే అవి విత్తవు కోయవు అవి సమకూర్చుకున్నవు అయినా కాని దేవుడు వాటిని పోషిస్తున్నాడు అని చెప్తున్నాడు కాబట్టి ఆ ఆకాశ పక్షులు దేనికి సంబంధించినవి ఆకాశం అంటే ఆత్మీయమైంది పరలోకమయమైంది కాబట్టి పరలోకానికి సంబంధించిన పక్షులు అవి రక్షణ పొందిన వాటికి సాదృశ్యం అవి అవి ఏం కష్టపడకుండా వాటికి పోషణ ఇస్తా ఉంటాడు కని రెండవ దశలో ఆకాశ పక్షులు అంటే ఫౌల్స్ ఆఫ్ ది హెవ్ అని అంటారు ఇంగ్లీష్ లో ఫౌల్స్ ఆఫ్ ది ఎయిర్ అంటాం ఫౌల్స్ అంటే ఎగ్రే వాటిని ఫౌల్స్ అంటారు చాలా జాగ్రత్తగా వాటిని విశదీకరించుకొని చూసుకోవాలి మనం బిడదీసి చూసుకోవాలి ఒకసారి అది దుష్టునికి ఏ రీతిగా సంబంధించింది ఇంకొక దిక్కు దేవుని బిడలకి ఎంత సంబంధించింది మీరు చెప్పండి ఒక దశలో అది దుష్టికి సంబంధించింది ఇంకో దశలో దేవుని బిడలకు సంబంధించింది ఒకప్పుడు మనం అంత దుష్టుని సమూహమే కదా ఒకప్పుడు మనము దుష్టుని సహసంలో ఉన్న వాళ్ళము రక్షింపబడ్డాక దేవుని సహవాసంలోకి వచ్చినాం కాబట్టి మన గుణగణము ఒక దశ నుంచి ఒక దశకు మారుతుంది ఆకాశ పక్షులు ఒక దశలో ప్రకృతి సహజంగా ఉండి రెండవ దశలో రక్షింపబడ్డాక దేవుని సహవాసంలో ఉంటున్నాయి కాబట్టి రెండు కనిపిస్తూ ఉంటాయి మనకి మన జీవితాలలో అందుకే కొన్నిసార్లు మనం రక్షింపబడ్డ వాళ్ళం కూడా తిరిగి ఈ లోకాలలోకి పోతా ఉంటాం మళ్ళీ పస్తాత పడి ప్రభునానికి క్షమించే మళ్ళా తిరిగా సన్నిధికి వస్తూ ఉంటాం కానీ దేవుని బిడ్డలు ఊరికి అట్ట చేయడానికి వీళ్ళదు ఆ రీతిగా చేయడం వల్ల తెలుసా నువ్వు ఆత్మయంగా కొంచెం దూరం ఎదిగి మళ్ళా చాలా దూరం బ్యాక్ వెళ్లిపోయి మళ్ళీ అక్కడి నుంచి ఆరంభిస్తున్నావు నీ ఆత్మయ జీవితం అందుకే మీరు ఇవన్నీ చూడలేకపోతున్నారు మీరంటే స్పెషల్ చెప్పట్లేను క్రైస్తవ జీవితంలో ఎందుకు విశేషమైన అద్భుతాలు చూడలేకపోతున్నాం అపోస్టారంగా జరిగిన అద్భుతాలు ఎందుకు మనం చూడలేకపోతున్నాం నమ్ముతాం అద్భుతాలు నమ్ముతాం మనం ఆ రోజుల్లో జరిగిన అద్భుతాలు ఈ రోజు ఎందుకు జరుగుతలేవు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవా అని చెప్పిండు కదా ఆయన వాళ్ళు ఆ రోజు చేసిన అద్భుతాలు ఈ రోజు ఎందుకు తెలియకపోతున్నాడు జరుగుతున్నాయి రోజు కానీ అంత విశేషంగా జరుగుతులేవు నోటబుల్ సైన్స్ అంట ఇంగ్లీష్ లో అంత నోటబుల్ ఏం జరుగుతలేవు అప్పుడు జరిగినంతగా ఎందుకు జరుగుతలేవంటే నువ్వు పది స్టెప్స్ ఆప్యంగా ఎదిగి ట్వంటీ స్టెప్స్ బ్యాక్ వెళ్లిపోతున్నావు ప్రకృతి సహజంగా ఈ లోకం అట్లా తయారైపోయింది మన తాతల నాటి కాలంలో ఇట్లా లేదు శోధనలు కానీ ఉండే శోధనలు ఆ రోజు కూడా కాని ఇప్పుడు ప్రతి క్షణం మొబైల్ ఫోన్ మీద పెట్టిన టైమ్ బైబిల్ మీద పెట్టలేదు టెలివిజన్స్ మీద ఈ లోకంలో పెట్టినంత టైం నువ్వు ప్రార్థనలు అసలే పెట్టలేవు అప్పుడు గంటల గంటలు ప్రార్థన చేసిన ఇప్పుడు గంటల గంటలు మొబైల్ ఫోన్స్ మీద టైం పాస్ చేస్తున్నావు వాట్సాప్ అని ఫేస్బుక్స్ అని ఇవన్నీ తయారు చేసిన వాడు నీ సమయాన్ని దోచుకుంటుండూ వాడు వాడు దయ్యాంగి ప్రతినిధి కదా దృష్టిని ప్రతినిధి లాగా సమయాన్ని దోచుకుంటే వాడు దొంగ అనుంది వాక్యం డెవిల్ ఈజ్ దీఫ్ ఆఫ్ టైం అనుంది బైబిల్లో సమయాన్ని దోచుకునేవాడు సైతనుడు కాబట్టి ఏ రూపానికి సమయం దోచుకుంటున్నాడు వాని అనుచరులు అందరూ సమయాన్ని దోచుకుంటారు వాళ్ళ డిజైన్స్ ద్వారా వాళ్ళ బిజినెస్ ద్వారా అవి గ్రహించిన వాడు ఎప్పుడు టైం వేస్తాడు వాటి మీద అనుకుంటారే నేను నేను మొబైల్ ఫోన్ వాడని కంప్యూటర్ వాడని నేను వాడతాను అన్ని ప్రభు సేవరకు వాడతాను వాట్సాప్ లో టైం పాస్ చేయని అవకాశం దొరికినప్పుడల్లా వాక్యాలు పంపిస్తా ఉంటా వాడు ప్రకృతి సహజంగా డిస్కస్ చేస్తా ఉంటే వాక్యాన్ని ఇంజక్ట్ చేస్తా ఆ డిస్కషన్స్ లో ఫేస్బుక్ లో అంతే ఎవరైనా మెయిల్స్ పంపిస్తే ఈ మెయిల్స్ వాడికి రక్షణ సువార్తని ఇంజెక్ట్ చేస్తా లేకుంటే వాడి అవగాహన వాడు ఏదో గొప్పవాడని చెప్పుకుంటాడు కానీ ప్రభుకంటే నువ్వు గొప్పవాడు చూపించడానికి ప్రయత్నిస్తా చాలా జాగ్రత్తగా ఆ వాక్యాన్ని వాడిని ప్రకటిస్తా లేకపోతే అది అదొక పెద్ద వల ఇంటర్నెట్ అనేది వాళ్ళ ఇంటర్నెట్ అంటేనే వల కదా వెబ్ అంటారు దాన్ని వెబ్ అంటేనే వాళ్ళ వెబ్ అంటే ఇంటర్నెట్ ని వెబ్ అంటారు వరల్డ్ వైడ్ వెబ్ అంటారు దాన్ని వెబ్ అంటే సాలెపొరుగు జాలి ఇంగ్లీష్ లో దాన్ని వెబ్ అనేది పెట్టిందో అర్థం కట్టండి నాకు ఇప్పుడు ఆ జాలిలో ఇరుకుతున్న క్రైస్తవులు దాంట్లో పోయి గంటలు గంటలు టైం వృధా చేస్తున్నారు చెత్త చదరం చిన్న పిల్లలు చెత్త చెదరం చూసి పసిపిల్లలు వాళ్ళ మనసులంతా చెడగొట్టుకుంటున్నారు నీకు తెలవనిదే లేదు నువ్వు ఒక తండ్రి వేయండి తల్లి వేయండి వాళ్ళని నువ్వు దేవుని దేవుని తిప్పకుండా దాని నుంచి వాళ్ళని ప్రొటెక్ట్ చేయలేకపోతున్నావు నీకు తెలవాలా ఏ టెక్నాలజీ ఏ టూల్స్ ఏ సాఫ్ట్వేర్స్ వేస్తే చెత్త చదరం నీ ఇంటర్నెట్లకు రాదు నీ టీవీ లక్ రాదు నీకు తెలవాలి నీ పిల్లల్ని నువ్వు కాపాడుకోవాలా వాళ్ళని మన ప్రభు కొరకు నా నువ్వు సమర్పించాలా సేవకుడు అందరూ మనం అందరం అదే తీర్మానించుకోవాలా మీ పిల్లలు పుడితే దేవుడు సేవకి సమర్పించుకోవాలని తీర్మానించుకోవాలా తీర్మానించుకొని ఇంజనీరింగ్ చేస్తాం అంటే చేసుకో ఇంజనీరింగ్ కానీ చెప్పాలా నువ్వు ఇంజనీరింగ్ చేయి సేవ చేయి లేదు నేను ఎంబీఏ చేస్తా ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ చేయి డాక్టర్ విగా డాక్టర్ వైంటి సేవ చేయి దేవుడి పేషెంట్ లైక్ నువ్వు ప్రేయర్ చేసి మందులి దేవుడు మంచి జ్ఞానం ఇస్తారు ట్రీట్మెంట్ ఇవ్వాలి ఆ విధానాన్ని మనం ఏర్పాలా నువ్వు లాయర్ ప్రతి లాయర్ అబ్బద్ది ఏ లాయర్ కూడా పర్లోకరాన్ని పోలేడు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే వాడు దొంగని ప్రొటెక్ట్ చేస్తాడు కోర్టులో కాబట్టి నువ్వు క్రైస్తవు లాయర్ అయినప్పుడు నువ్వు ఎట్ల మళ్ళీ దొంగలను ప్రొటెక్ట్ చేస్తావు నువ్వు ఆ కేసే తీసుకో ఫస్ట్ పాయింట్ అదే నువ్వు దొంగ వినండి నీ కేసు తీసుకో నువ్వు మర్డర్ వి నువ్వు నువ్వు సపోర్ట్ చేస్తాను నేను చెయ్యలేదు క్రిస్టియన్స్ లాయర్ కావడం చాలా కష్టం ఈ లోకంలో కానీ నువ్వు లాయర్ కాకపోతే న్యాయం ఎట్లా బతికిస్తావు కాబట్టి ఇవన్నీ ఆత్మీయమైన చిహ్నాలు మనం నేర్చుకోవాలా సరే అని ఆపేస్తాను ఈ ఆకాశ పక్షులకు సంబంధించిన విషయాలు మనం మరికొని దాని వచ్చేవరం కొంచెం స్పీడ్ గా ధ్యానిస్తాం కొంచెం స్పీడ్ గా ఎందుకంటే ఇది థర్డ్ అవర్ ఇంకొక ఫోర్త్ అవర్ ఒక అవర్ కంప్లీట్ అయిపోతే నేను అనుకుంటే ఇంకా మొదటి బూర ఆరంభించుకోవచ్చు మనం కానీ మన తలంపులు కాదు ఆయన తలంపులకే మనం చోటు ఇవ్వాలి మనం అనుకుంటాం నేనైతే ఒక వన్ అవర్ అయిపోద్దేమో ఇది బేసిక్స్ తర్వాత బూరలు ఆరంభించనుకున్నాను కానీ ఇది థర్డ్ అవర్ అయిపోయింది అంటే దగ్గర దగ్గర ఫోర్ అవర్స్ అయింది అంటే యావరేజ్ గా వన్ అవర్ ఉంది మెసేజ్ రికార్డింగ్ అంటే ఫోర్ ఫైవ్ అవర్స్ ఆల్రెడీ అయిపోయింది ఓన్లీ బేసిక్స్ లో ఉన్నాం మనం ఇంకా సరే ఆయన ఏదైతే నడిపిస్తారోదాం అనేసి మనం మన సొంత తలం ఉపయోగించడానికి వీల్లేదు ఆయన తలంపులకు మనం చోటిస్తాం అటువంటి సేవా జీవితంలో ప్రభు మన నడిపించాలని ప్రార్థిస్తాం పరశురాగ తండ్రి మీకు వందాలైనా మరోసారి మీరు మమ్మల్ని మీ కృపలో జ్ఞాపకం తీసుకున్నారు ఓ ప్రవ్వా బురల తీర్పు అనే అంశానికి సంబంధించిన విషయాలు నేను మీ యొక్క నడిపి మాకు అనుగ్రహించండి మీకు ఎంతో వదనాలు ప్రవ్వా మీ తలంపులు మా తలంపుల వంటివి కావు మా తలంపులు మీ దృష్టిలో వెరితనం వంటివి ప్రవ్వా కాబట్టినైనా మా ప్రవర్తనను మా సమస్ట మీకు సమర్పించుకుంటున్నాం ప్రతి దశలో మీకే మేం చోటిస్తున్నాం ప్రవ్వా ఒకవేళ ఆ రీతిగా ఉండకపోతే మమ్మల్ని సరిచేయండి మా తలంపులకు మేం చోటివ్వకుండా మీ తలంపులకు చోటించి క్రీస్తు కలిగిన మనసుని ధరించుకుని క్రీస్తు మనసులో నుంచి వచ్చిన ఈ వ్యాఖ్యలను మేము సరిగా అర్థం చేసుకునేటట్టు సాయపడతండి మీ మనసు మాకు లేకపోతే మీ మనసులకు వెళ్లి వచ్చిన ఈ వాక్యాలు మేము ఎప్పటికీ అర్థం చేసుకోలేదు ప్రవ్వ నేను మొదటి నుంచి ఉపనర రీతిగానే మాట్లాడినా మీతో ఉపమానరీతిగా లేకుండా ఏది మాట్లాడలేదు మీరు అన్నారు కాబట్టి వీటన్నిటిని మేము ఉపన్ రీతిగా అర్థం చేసుకుని అనేకని మేము ప్రకటించాలా అనేక వీటిని మేము చూపించాలా ఇవి చూడలేకుండా ఎంతమంది మరణిస్తున్నారు ప్రవ్వాళ్ళ కళలు ముగించుకుంటున్నారు అట్లా ముగించడానికి వెళ్లేదు ప్రవ్వా మీరు వచ్చేంత వరకు మేము పరోక్షంగానే మిమ్మల్ని చూస్తున్నాం మీరు వచ్చినప్పుడు ముఖాముఖిగా మిమ్మల్ని చూస్తున్నాం ప్రవ్వా మీరు వచ్చేంత వరకు మేము వీటన్నిటిని గ్రహించాలయ్యా అటువంటి సేవా జీవితంలో మమ్మల్ని అందరూ నడిపించి మీ రాఖరవారు సిద్ధపరచుకోమని రానయ్య ఏసుక్రీస్తు పరిషద్ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆ మెన్